శుద్ధ ఆహారే బ్రహ్మలోకే పరా పరామృతా పరిమచ్చే ది పాప పరమేష్మూత యొండరీక పురమ్య సర్గస్థ తా విద్రో గగనో యశోకస్తా ప్రోక్త వేదాంతేజ ప్రతిష్టి తృతిలీన పరస్తమర శ్రీమత్పరమహంసరివ్రాజకాచార్యవర అదవాక్య ప్రమాణ పారావారేణ ప్రాణాయామ ప్రత్యాధారణాధ్యానసమాధ్యష్టాష్ట తమశ్చక్రవర్తీ అనాద్య విచ్చిన్న శ్రీ శంకరాచార్య గొరుపరంపరా ప్రాప్త షడ్ దర్శన స్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తస్ స్వతంత్రా అది రాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య దృశ్యశృంగ పరపరాధీరా తుంగభద్రావాసీ శ్రీ మద్విద్యాశంకర పాద పద్ధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహురు కరకమ సంజాతీమద్గురు శ్రీమద్భారతీతీర్థమహాస్వామినా కర కమల సంజాీమద్గరోధు శేఖర భారతి మహాస్వామినా దివ్య శ్రీచరణ అరవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మ గురుణురు గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మదస్మై శ్రీ రేకానా ఇదే శవిద్యానాక్షిణ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్పదా కరారవిందే నవిందో ముఖారవిందే వినివేశయందో వటస్ పత్రే శయ బాళం ముకుందో మనస స్మరామ అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమంది శం కర వాణిశర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబ హం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థా వాగర్థవివ సంపృ వాగర్థప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాం నిధయే సర్వ్యాం దక్షిణాూర్త నారాయణ సమారంభా vande వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం tato దీం సరస్వతీ వ్యాసం govinda జయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేశ కృష్ణ విష్ణోహృషీకే స్తుతే మూకం కరోతి వాచాం పంగుంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానం దమాధవం పరమానం దాండవం కరకలితనిదర్శితాత్మముద్ర పరికలిోన్నతూడ ఇతరకరగృహీత్రతోత్రమృది సన్నిధిమాతనోతు సన్నిధి శివాయరవే నమ Namaha. Shri namaha. Shri namaha. Shri namaha. ే శ్రీవిష్ణు నమ శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గు జగద్గురువులకు అంజలిస్తూ శ్రీ శారదాంబకు ప్రణమిల్లుతూ చంద్రమోళీశ్వరిని నమస్కరిస్తూ స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం ఇవాళ ఆరవ రోజులోకి ప్రవేశించింది నిన్నటి రోజున సాంఖ్య యోగంలో ప్రధానంగా భగవానుడు చెప్పిన అంశాన్ని మనం సమీక్ష చేసుకుంటే శోక మోహములు పోగొట్టుకునడానికై శోకమోహములకు మూలమైన అవిద్యను పోగొట్టుకునడానికి తెలుసుకోవలసినది స్వస్వరూప జ్ఞానం స్వస్వరూపం అనగా ఆత్మానర్థం ఆత్మక భిన్నములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిహరించి స్వస్వరూపజ్ఞానం పొందుట దీన్ని సాంఖ్యము అనుకూడంటారు పరమార్థ విషయ వస్తు వివేకము ఇటువంటి సాంఖ్యాన్ని బోధించి ఆ సాంక్ష్య ప్రాప్తి ఉపాయమే నిష్కామకర్మయోగము అని తెలియజేశారు ఆ నిష్కామ కర్మయోగం ఎలా ఉండాలో తెలియజేసి అలాంటి నిష్కామకర్మయోగం వల్ల లభించేటువంటి సాంఖ్యం అనగా బ్రహ్మజ్ఞానం ఏదైతుందో అది ఇచ్చే ఆనందము సకామ వల్ల లభించే ఇహలోక పరలోక సుఖాల కంటే పరిపూర్ణమైనటువంటిది మరి సుఖాలన్నీ ఎటువంటివి అంటే ఇవి చలమల వంటివి ఆనందం సర్వత పొంగి పొర్లుతున్నటువంటి ఒక మహాప్రవాహం వంటిది అని మనం చెప్పుకున్నాం అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎలా ఉంటాడో చెప్పడానికి స్థితప్రజ్ఞ విషయం వచ్చినది యావానర్థ ఉదపానే సర్వత సంప్లతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత బ్రహ్మజ్ఞానికి ఇక్కడ బ్రాహ్మణి శబ్దానికి అర్థం బ్రహ్మజ్ఞానికి అర్థం బ్రహ్మజ్ఞానటువంటి వాడు బ్రహ్మతత్వము జరిగినవాడు గనక విజానత అనే మాట ఉన్నది కనుక సంపూర్ణముగా బ్రహ్మతత్వం తెలిసినవాడు తెలిసినవాడు అంటే అనుభవముకు తెచ్చుకున్నవాడు అర్థం ఇక్కడ అందుకని బ్రహ్మం అంటే ఏంటో ఉపనిషత్తులు వల్లించి ఇది బ్రహ్మము మిగిలినది జగత్తును కబుర్లు కాదు ఇక్కడ జ్ఞానం అనగా జ్ఞానయోగంలో జ్ఞాన శబ్దానికి అర్థం అనుభవం అర్థం ఇక్కడ బ్రహ్మమున అనుభవానికి తెచ్చుకున్నవాడు పొందే ఆనందం పొంగిపోరుతున్న సర్వత సంప్రదోదకే అదే కర్మల వల్ల పొందే ఆనందము చర్మల వంటిది మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రస్తావన చేసుకున్నామంటే ముఖ్య శ్లోకములు గనక ఇవాళ చెప్పుకోబోయే దాని కోసమని ఒక అన్వయంగా తెచ్చుకోవడం జరిగింది పైగా ఇది ఉపనిషత్ స్వరూపం భగవద్గీత చెప్తున్నాం గనక ఎక్కడెక్కడ ఉపనిషద్వాక్యం మననం వీలైనంత చేసుకోవాలి సరిగ్గా దీని గురించి చెప్తూ తైత్రీయంలో ఏతస్యవానందస్య అన్యాన్ని భూతాన్ని మాత్రం ఉపజీవంతి అని మంత్రం కనబడుతుంది ఇక్కడ మనుష్యానందం వరకు బ్రహ్మలోక ఆనందములు ఏవైతే ఉన్నాయో మనుష్యానందం మొదలుకుని బ్రహ్మలోక ఆనందం వరకు ఎన్నో లోకాల ఆనందాలు చెప్పారు మనుష్యానందం కూడా మనుష్యుడు అందరు మనుషులు పొందలేట మనుష్యానందానికి కూడా కొన్ని పద్ధతులు చెప్పారు అది పొందగలిగేవాడు మనుషుల్లో సంపూర్ణమైన మనుష్యానందం పొందినవాడు దానికి వందరెట్లుగా మనుష్య దానికి వందరెట్లుగా దేవగం ధర్మం వివిధ లోకాల ఆనందాలు చెప్పారు ఈ లోకాల ఆనందాలు పొందడానికి వివిధ కర్మలు చెప్పబడ్డాయి ఈ లోకానందములన్నీ కలబోసినప్పటికీ కూడా ఆత్మానందమనే మహాసముద్రం ముందు బిందువులు మాత్రమే అనే విషయాన్ని ప్రస్తావన చేశారు అదే స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అంటున్నాం ఆ స్వాత్మానందమే సర్వత సంపులతోదకే మిగిలినవన్నీ కూడా ఉదపా మిగిలినవన్నీ అల్పములే ఇది అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విషయం దీని గురించే మనకి ఉపురుషన్మాత బోధిస్తున్న విషయం తైత్తంలో చెప్పుకున్నాం అలాగే ఛాందోగ్యంలో కూడా సర్వం తత్ అభిసమేతికించజా సాధు కుర్వంతివేద ఎత్సవేద సాధువులైనటువంటి ప్రజలు చేసే కర్మల యొక్క ఫలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మజ్ఞాని లభించినట్లే అన్నారు అంటే సత్కర్మల ఫలమైనటువంటి సర్వసుఖములు కూడా బ్రహ్మానందంలో అంతర్లీనములే అవన్నీ కూడా అనే విషయాన్ని ప్రస్తావన చేస్తుంది అటువంటి ఉపనిషద్వాక్యం చెప్పుకుని నేను ప్రధానమైన శ్లోకంగా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్వ కర్మణి అనే శ్లోకాన్ని మనం విస్తారంగా చెప్పుకున్నాం ఇందులో విధివాక్యం ఒకటి నిషేధవాక్యాలు మూడు ఉన్నాయి కర్మణి ఏవ అధికారస్తే అనేది విధివాక్యం మా ఫలషు మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అనేటువంటివి నిషేధవాక్యములు ఈ విధంగా చెప్పడంలో ఏంటంటే అసలు పట్టి పీడించేవి మాత్రం ఫలాశక్తి మాత్రమే గనక దాన్ని వద్దు వద్దు అని గట్టిగా చెప్తూ అలాగని చెప్పి కర్మలు మానేయడం మీద నువ్వు ఆసక్తి కలగకూడదు సుమా అన్నారు అందుకు ముందు చెప్పేటప్పుడు సత్వస్థ నిత్య సత్వస్థ అని మాట చెప్పుకున్నావు నిత్య సత్వస్థ అనే మాట చాలా చమత్కారమైన మాట అండి సత్వము అంటే ఉనికి అని ఒక అర్థం ఉన్నది అదేవిధంగా సత్వము అనగా సత్వగుణము అని అర్థం ఇక్కడ నిత్యము సత్వము అనేది ఏది శాశ్వతమైన ఉనికి కలిగి ఉన్నదో ఆ పరమాత్మ యొందే ఉండుట నిత్య సత్వస్థ ఇంకొక అర్థంలో నిత్యము సత్వగుణంలో ఉండాలిట అంటే నిష్కామ కర్మయోగం మనలో సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది సత్వగుణం వల్ల ఏం జరుగుతుందంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల త్రిగుణాతీత స్థితికి వెళతాం త్రిగుణాలు మనల్ని బంధించేవి అయినప్పటికీ కూడా సత్వగుణం మనకి త్రిగుణాతీత స్థితికి వెళ్ళడానికి సహకరిస్తుంది కనుక మూడింట్లో విడిచిపెట్టాల్సినవి రెండు పట్టుకోవాల్సింది ఒకటి కానీ పట్టిపీడించేవి మూడు కూడా కానీ విడిచిపెట్టాల్సినవి రజోతమౌ గుణం అంటే ఇవాళ విడిచిపెట్టేస్తామంటే పోతుందండి ఎన్ని జన్మల నుంచి అలవాటు దానితో కలిసి ఉన్నాయి ఎలా విడిచిపెడతాం ఇక్కడ అన్నమయ్య భాషలో చెప్పాలి అంటే దేవ ఈ తగవు తీర్చవయ్యా వేవేలకు ఇది విన్నపమయ్యా అంటాడు ఎక్కడికి పోతామయ్యా నీటిలో పెరిగే చేప నీటినోజు ఎక్కడికి వెళ్ళిపోతుంది త్రిగుణాలతో ఉన్నవాడు త్రిగుణాల నుంచి ఎక్కడికి వెళ్తాడు ఇందులోనూ కొట్టుకుంటున్నాం అయితే మెలకు కావాలదే యోగ కర్మసుకోవసం అసలు కర్మ చేయకపోవడం తమోగుణం ఫలాసక్తితో చేయడం రజోగుణం ఈ రెండూ జయించాలంటే ఫలాసక్తిని విడిచిపెట్టి అలాగనే అకర్మణ్యుడు కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో నిర్ద్వందస్థితిలో నిష్కామంగా చేస్తే అది సత్వగుణానికి దారితీస్తున్నది ఇది గ్రహించవలసినది ఈ శ్లోకం ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం అటువంటి స్థితిలో యోగస్థహా కురు కర్మాణి సంగంత్యక్వ సమత్వం సమోభూత్వ రెండు సంగంత్యక్వ సమోభూత్వ సంఘాన్ని విడిచిపెట్టి సమస్థితిలో ఉండేటువంటి యోగాన్ని అవలంబించు అని బోధించి ఇప్పుడు భవ్యమైనటువంటి చిత్తప్రజ్ఞని విషయమే ప్రస్తావన నేను చేశాడు అర్జునుడు ఎందుకంటే ఇది వినగానే అర్జునుడికి కలిగిన ఆనందం ఏంటంటే అంత గొప్పది కదా బ్రహ్మజ్ఞానం దానిలో కలిగే ఆనందం కూడా పూర్ణము పరిపూర్ణము అందుకని లౌకికమైనవి కూడా అల్పములు ఇది ఉపనిషత్తు కూడా భూమా అనే మాట చెప్తున్నది బ్రహ్మానందాన్ని భూమా భూమా అంటే అనంత విస్తారమైనటువంటిది అర్థం మీరు అల్పములు విడిచిపెట్టి ఆ అనంత ఆనందాన్ని అనుభవించే జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ప్రశ్న వేశాడు అంటే ఇంతవరకు చెప్పిన జ్ఞానానికి సాకారమైన స్వరూపము ఉదాహరణప్రాయమైనటువంటి వాడు ఎవరో తెలుసుకోవాలనే ప్రశ్నే చాలా గొప్పది అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు ప్రశ్న ఒక్కసారి తెలుసుకుందాం స్థితప్రజ్ఞ కా భాష సమాధిస్థస్య కేశవ స్థితీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ఇక్కడ భాష అనే దానికి మనం లక్షణం అనే మాట చెప్పుకున్నాం స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటి పై ఎటువంటి స్థిత ప్రజ్ఞుడు సమాధిస్థుడైన స్థిత ప్రజ్ఞుడు సమాధిస్థుడు అనే మాటకి నిన్న సమాధి శబ్దానికి అర్థం జాగ్రత్తగా తెలుసుకోవాలి సమాధి శబ్దానికి యోగపరంగా యోగ సమాధి ఉన్నది ఇది జ్ఞాన సమాధి సమాధి శబ్దానికి ఎక్కడ చెప్తున్నారో తెలుసుకోవాలి మనం యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన నిష్ట అంటాం ఇది పతంజలి యోగ సూత్రముల్లో చెప్పబడ్డ అష్టాంగం ఇది యతీశ్వరుడు అయినటువంటి విషయంలో ప్రస్తావన చేస్తున్నామంటే దీనిని జ్ఞానపరంగా ఎలా అన్వయించుకోవాలి ఎనిమిదింటిని అనేది అపరోక్షానుభూతులు శంకర భగవత్వాలు వారు చక్కగా తెలియజేశారు దాని విద్యార్థుల వారు భాష రచించారు కనుక ఈ శబ్దములన్నీ కూడా యోగంలో వాటి డెఫినేషన్ వేరు జ్ఞానంలో వాటి డెఫినేషన్ వేరు అందుకే మనం బ్రహ్మజ్ఞానుల విషయంలో వాడేటప్పుడు జ్ఞానపరి భాషలో వాడాలి కానీ సమాధి అంటే యోగ సమాధి కాదు జ్ఞాన సమాధి అన్నారు యోగ సమాధి మెడిటేషన్ వల్ల వస్తుంది ధ్యానం వల్ల క్రమక్రమంగా సవికల్ప సమాధిలోకి వచ్చి క్రమంగా నిర్వికల్ప సమాధిలోకి వెళ్తారు యోగ భాష అది కూడా చాలా గొప్పదే కానీ యోగ సమాధి చాలా గొప్పదే ఎందుకంటే సామాన్యులు పొందలేరు అది కూడా క్రమంగా హేతు అవుతుంది జ్ఞానానికి కానీ జ్ఞాన సమాధి యోగ సమాధి కంటే గొప్పదిట ఎందుకంటే యోగ సమాధిలో వృత్తి వాసన రెండు పోవు జ్ఞాన సమాధిలో వృత్తి వాసనలు రెండు ఉండవు ఇది తెలుసుకోవాల్సినది ఇది ఎలాంటిది అంటే చాలా కాలం జరిగిన ఒక వృత్తాంతాన్ని చెప్పుకోవాలి అది చాలా కాలం క్రితం భారతదేశం అఖండంగా ఉన్నప్పుడు లాహోర్ ప్రాంతంలో రాజా రణజిత్ సింగ్ అని పాలించే రోజుల్లో జరిగిన కథ ఇది ఈ జరిగిన కథని కాళీ కమలిబాబా అని ఒక ఆయన ఉదాహరణగా చరిత్రగా అందించారండి ఈ కాళీ కంలీ బాబా అద్వైత సిద్ధుడు ఆయన పక్షపాతరహిత అనుభవ ప్రకాశం అని గ్రంథం రచించాడు ఈ పేర్లు ఎందుకు చెప్తున్నామంటే ఎంతమంది మహాత్ములు ఈ దేశంలో ఉద్భవించి మనకి జ్ఞానం అందించారో తెలుసుకోవాలి ఇక్కడ ఇది పక్షపాతరహిత అనుభవ ప్రకాశం అనేది వేదాంత గ్రంథం అందులో ఆయన ఉదాహరణ చేస్తాడు అది కూడా నాలుగు సర్గలో కథను చెప్తాడు ఆ కథ జరిగిన కథ ఈ రాజా రణజిత్ సింగ్ ఉన్న కాలంలో ఒక యోగి వెళ్ళాడు ఆయన వద్దకు ఆ యోగి వెళ్ళి నేను సమాధి స్థితిలో ఉంటాను ఎన్ని గంటలైనా ఉంటాను నాకు మీరు ఏదైనా బహుమానం ఇవ్వాలి అన్నాడు ఇక్కడ అదొక విన్యాసం లాగా ప్రదర్శించబోయాడు ఆయన చాలా ఉత్సుకత కలిగి రాజు సభలో సరే అన్నాడు ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళాడండి క్రమంగా దానికి ఒక పద్ధతి ఉంది ప్రాణాయామాదులు ఇవన్నీ చాలా ప్రాక్టీస్ చేసి క్రమంగా చేస్తారు కొందరు సమాధులకి వెళ్ళంటే నిద్రా సమాధి స్థితి అంటారు ఆ స్థితి కాదు సమాధి వేరు నిద్ర వేరు ఎందుకంటే తమోగుణ పూరితుడికి సాధన చేయమంటే నిద్రలోకి పోతాడు సత్వగుణ సంపన్నుడికి సాధన చేయమంటే సమాధిలోకి వెళ్తాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది సమాధి స్థితి ఆ సమాధి అనగానే ఇంద్రియములన్నీ అరికట్టి ప్రాణముల్ని క్రమంగా జాగ్రత్తగా నియంత్రించి వాటిని ఊర్ధ్వగతిలోకి పంపించుట చిత్తముతో కలిపి పంపిస్తాడు పంపించి బ్రహ్మమునందు నిలిపే ప్రయత్నం అది అది ఒక బ్రహ్మమును ఏ విధంగా భావించాడైన తర్వాత విషయం కానీ ఇది పద్ధతి ఆ పద్ధతిలో చేసినటువంటి వారు ఏంటంటే ఎంత కాలమైనా ఉండగలరు దానివల్ల శరీరంలో కూడా రోగరహిత స్థితి మొదలైనవన్నీ వస్తాయి అయితే రోగరహిత స్థితి పరిపూర్ణ సిద్ధి కాదు రోగాలు లేకుండా శరీరం ఉండడం అంటే అదే కైవల్యం అనుకోరాదు రోగాలు లేకుండా కొన్ని వేల సంవత్సరాలు బ్రతకవచ్చు అంటే ఈ వేదాంతం పక్కన పెట్టేసి అది ఏదో చెప్పండి బాబు అని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అది బాగుంది కదండి రోగాలు లేకుండా ఎన్ని వేల సంవత్సరాలు బ్రతకచ్చు అంటే ఇది మోక్షం కంటే గొప్పగా అనిపిస్తోంది కానీ అది కూడా కైవల్యం కాదు అది అది కూడా అల్పమే ఎందుకంటే దేవతలకు కూడా కైవల్యం లేదు వాళ్ళు మనకంటే ఎక్కువ వేల సంవత్సరాలు ఉంటారు రోగరహితంగానే ఉంటారు కానీ నిజమైన సిద్ధ లేదా గొప్ప సాధకుడు ఈ యోగ సిద్ధుల్ని కోరడు అందుకే వేదాంతం యోగాన్ని కూడా సహకారిగా చెప్తుంది కానీ పరిపూర్ణంగా చెప్పదు ఇది తెలుసుకోవాల్సింది కనుక ఈ రోజుల్లో మనం యోగా చేస్తే చాలు అని విడిచిపెట్టేస్తున్నాం సరిపోదండి యోగా వల్ల కర్మక్షయాదులు జరగవు ఇటువైపు క్రియాయోగం కూడా జరగాలి అంటే శాస్త్రం చెప్పిన కర్మలు చేస్తూ యోగాదులు చేస్తే మనస్సును నియంత్రించడానికి సహకరిస్తుంది యోగం అంతే తప్ప పరమాత్మను పొందడానికి కాదు ఇక్కడ పరమాత్మను పొందడానికి జ్ఞానము తప్ప మరి సాక్షాన్ మార్గము లేదు దానికి సహకారిగా యోగాదులు కూడా కర్మ కిందకే వస్తాయి కనుక ఈ యోగాదులన్నీ కూడా నిష్కామంగా చేయగలిగినట్లయితే ఈశ్వరాత్మ బుద్ధితో చేయగలిగితే అవి కూడా సహకరిస్తాయి అయితే ఇప్పుడు మొత్తానికి అతడు ఛాలెంజ్ చేశాడు తన యొక్క విద్యను ప్రదర్శించడానికి సిద్ధపడ్డాడు రాజు చాలా కుతూహలంగా సరే కానీ అన్నాడు ఆయన ఏం చేశాడు కానీ చక్కగా కొంతసేపటికి సమాధిస్తులకు వెళ్ళిపోయాడు కానీ సమాధిస్తులకు వెళ్ళినప్పుడు ఏదో చిన్న పొరపాటు జరిగి తిరిగి బయటకు రాలేకపోయాడు క్రమంగా బ్రహ్మరంధ్ర స్థితి దాకా తీసుకువెళ్ళాడు తిరిగి బయటకు రాలేకపోయాడు ఇక్కడ చూస్తున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు కొన్ని గంటలు చూశారు కొన్ని రోజులు చూశారు కానీ ఆయన పరిస్థితి మాత్రం అలాగే ఉండిపోయాడు పోనీ మరణించాడు అంటే లేదు ఇప్పటికీ కొంతమంది ఇటువంటి వాళ్ళు నేటికి ఉన్నారు అలా చెప్పి నేను వైద్యుల్ని పిలిపించి వాళ్ళ చేత పరీక్ష చేయించి మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఫలానా రోజులు నేను బయటకు వస్తాను అప్పుడు చూడండి నా శరీర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని చెప్పిన వాళ్ళు నేటికి ఉన్నారండి అలా వాళ్ళు ఎక్కడో గర్భంలోనే ఎక్కడ చేరిపోయి వైద్యుల చేత పరీక్షలు చేయించుకుని దిగి వాళ్ళు చెప్పిన తేదీకి మళ్ళీ భూగర్భం నుంచి వచ్చి చూస్తే వాళ్ళ ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉన్నది ఇంకా దృఢంగా ఉన్నది అందుకే నేటి ఆధునిక విజ్ఞానానికి అంతు పట్టనటువంటి యోగ విద్యలను భారతదేశం ఇలాంటివి ఎన్నో అద్భుతాలు సాధించారు దీనికి పైన ఉన్నది ఎటువంటిది బ్రహ్మ బ్రహ్మజ్ఞాన రూపమైన జ్ఞాన సమాధి దీని పైది అంటే ఇవి కూడా ఇప్పుడు అనుకున్న విజ్ఞానాల కంటే గొప్పది దానికంటే పైది ఇది చెప్తున్నారంటే ఎంత ఉత్కృష్టమో చూడండి మొత్తానికి ఆ యోగి ఎన్నాళ్ళైనా అలాగ ఉండడంతో ఇంకా ఈయన మనకు అంతుపట్టట్లేదు బహుశా వెళ్ళిపోయేయడేమోనని చెప్పి ఒక నదీ తీరం దగ్గర తనని పాతి పెట్టించారు ఈ రాజు పని అయిపోయింది తరాలు గడిచిపోయాయి సంవత్సరాల తర్వాత జరిగిన ఘట్టం ఏమిటి అంటే ఒక పెద్ద ప్రవాహంలో కొట్టుకు కొట్టుకున్నట్లుగా అవన్నీ నిండిపోయి ఆ నీళ్లు మళ్ళీ వెనక్కిలాగేట నీళ్ళు ముందుకొచ్చి వెనక్కి లాగేయడంతో అతడి శిరస్సు బయటకు వచ్చాడు అంటే ఆయన చుట్టుపట్ల వాళ్ళు అతన్ని తీశారు ఏవిడా మహానుభావుడు శరీరం చూస్తే ఎక్కడ చెక్కు చదరలేదు కానీ ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు ఇలా అనుకుంటుంటే వందల సంవత్సరాలు కూడా ఉన్నట్టు అతను అప్పుడు ఆ పక్క నుంచి వెళుతున్న యోగి పరిశీలించాడు పరిశీలించి ఇతను ఏదో పొరపాటు ఆగిపోయాడు వాళ్ళకి ఎందుకు దిగలేదని చెప్పి ఎక్కడో ఒక నాడు పట్టి నొక్కాడు ఆయనకు తెలుసు కనుక వెంట మెలకు వచ్చి రాజా బహుమానం ఉన్నట్ట ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బహుమాన ఆశతో ఆయన ఏ యోగ సమాధులు కూర్చున్నాడో ఆ యోగ సమాధులు తనను తాను విస్మృతి చెందినటువంటి స్థితికి వెళ్ళి మళ్ళీ బాహ్యస్మృతి రాగానే బహుమానం అంటే వాసన వదలలేదు ఆశ వదల్లేదు కనుకనే ఆ యోగ సమాధి కాదు ఇది అని తెలుసుకోవాలి అందుకే సమాధి అంటే అటువంటి సమాధి కాదు ఎందుకంటే స్థితప్రజ్ఞుడి సమాధి ఎటువంటిది అంటే అసలు ఆశ లేదు వాసన లేదు అటువంటిది అంత ఉత్కృష్ట స్థితి అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు నిశ్చల అచల అయినటువంటి సమాధి స్థితి ఆ సమాధి స్థితి పొందినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు ఈ మాట చెప్పడంలో మామూలుగా యోగ రూపమైన సమాధిలో నిర్వికల్ప సమాధి కంటే గొప్పది స్థితప్రజ్ఞ యొక్క స్థితి అని ఇక్కడ స్థితప్రజ్ఞుడి జ్ఞాన సమాధి అంత గొప్పది ఈ జ్ఞాన సమాధి కళ్ళు మూస్తే బ్రహ్మముతో కళ్ళు తెరిస్తే ప్రపంచంతో కాదు కళ్ళు మూసినా తెరిచినా బ్రహ్మము తప్ప మరొకటి లేదు అటువంటి స్థితి దీనికి మరొక భాష ఒక పండితుడు చెప్తాడు సమాధి అని భాష తెలియాలే కానీ టెర్మినాలజీలు పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు దానితో భరిత కన్ఫ్యూజన్ చేయొచ్చు కానీ అర్థం చేసుకోవడానికి ఏంటంటే కళ్ళు మూస్తే బ్రహ్మము కళ్ళు తెరిస్తే ప్రపంచమని కాదు కళ్ళు మూసినా తెరిచినా బ్రహ్మమును మాత్రమే అన్ని చోట్ల చూస్తాడు సర్వత్ర పశ్చతి తర్వాత అధ్యాయాలు కూడా భగవానుడు ఇదే మాట చెప్తాడు అన్నిటా నన్ను చూచువాడు అంటే తనలో అన్నిటా ఉన్నది బ్రహ్మము బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అని చెప్పడం ఇక్కడ అన్ని కెరటాల్లో నీటిని చూడ్డం ఎలాంటిదో అందరిలో బ్రహ్మమును చూడడం అటువంటిదే ఉపమానం సరిగ్గా సరిపోతుంది అన్ని కొండల్లో మట్టిని చూడడం అని వాడలేదు నేను సరిపోయినప్పటికి కూడా అన్ని కుండల్లో మట్టి ఏ కుండ కాకుండా అనిపిస్తుంది కానీ అన్ని కెరటాల్లో ఒకే నీరు అనేది ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ అంటే కెరటానికి తనకంటూ ఉనికి లేదు నీరే అలాగే జగత్తులో ఏ ఉపాధికి తనకంటూ ఉనికి లేదు బ్రహ్మమే ఇది ఎవరికి అర్థమవుతుంది స్థితప్రజ్ఞుడికి అర్థమవుతుంది అలాంటి సమాధిస్తుడైన స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణం ఏమిటి అని అడుగుతున్నాడు అంటే ఈ స్థితప్రజ్ఞుడు మనకిలా ఈ పోస్టర్లో అలా కనబడతాడు అనుకోవచ్చు అందుకే అఠయోగాలు రాజయోగాలు నాదయోగాలు లయయోగాలు యోగాలు వీటన్నిటికంటే గొప్పది జ్ఞానయోగం అని చెప్పడం దీని యొక్క ఉద్దేశము మరి ఇవన్నీ కూడనివా అంటే ఇప్పుడున్న కంటే స్థితి తెచ్చుకోవడానికి పనికొస్తాయి కనుక వాటిని నిషేధించరాదు ఇప్పుడు రోగంతో ఉన్నవాడికి ఆరోగ్య సంబంధమైన వైద్యశాస్త్రం చాలా అవసరం అది జ్ఞానయోగం కాదు వేదాంత శాస్త్రం కాదు అని వైద్యశాస్త్రం వద్దంటమా వైద్యశాస్త్రం అవసరమే వైద్యశాస్త్రం స్వస్థత కోసం సరి అయిన స్థితి కోసం ఎలా అవసరమో ఇటువంటి యోగములు కూడా అవ అవసరమే కానీ యోగ సిద్ధుల కోసం వెంపర్లాడకూడదని చెప్పడం కోసం ఇది చెప్తున్నారు ఇక్కడ శాశ్వత సిద్ధి కేవలం జ్ఞానమునుకు మాత్రమే ఉంది గనక ఇక్కడ స్థితప్రజ్ఞ ఎటువంటి స్థితప్రజ్ఞస్య సమాధిస్థస్య చి కా భాష సమాధి స్థితుడైన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణమేమిటి అంటే సమాధి అంటే సమబుద్ధి అని కూడా అర్థం చేసుకోవచ్చు సమ్యక్ కాధీయతే ఇది అంటే సంపూర్ణముగా తన బుద్ధిని పరమాత్మ ఎందే ముందు నిశ్చలముగా తర్వాత అచలముగా ఎవడైక్యం చేశాడు వాడు అది పై శ్లోకంతో ఉన్న అనుబంధం మనం తెలుసుకుని అటువంటి వాడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు ఇక్కడ స్థిత అనే మాటకు అర్థం నిన్ను చెప్పుకున్నా మరొకసారి తెలుసుకున్నది తప్పు స్థిత అంటే ప్రతిష్ఠిత అని అర్థం ఇక్కడ ప్రతిష్ఠిత తిష్ట అంటేనే కూర్చొనుట ఉంచుట ప్రతిష్ట అంటే ప్రకృష్టేనా చక్కగా పరిపూర్ణముగా ఉంచుట ఎలా ఉంచాలంటే మళ్ళీ బడిగి రాకూడదు అది ప్రకృష్టముగా ఉంచు అది ప్రతిష్ఠిత కానీ స్థిత ప్రతిష్ఠిత ఇది ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞ అన్నారు ప్రతిష్ఠితమైన ప్రజ్ఞని స్థిత ప్రజ్ఞ స్థితం మాట ప్రతిష్టా అనర్థం ప్రజ్ఞ ప్రతిష్ఠితమైందిట అంటే చక్కగా ఉన్నది ఆ ప్రతిష్ట అన్నమాట చాలా గొప్పదండి ఒక ఆయన కూర్చులో కూర్చున్నాడు ప్రతిష్ట అయింది అవునా లేదండి ఇవాడు ప్రతిష్ట అది మళ్ళీ వాడు ఆలయంలో గుడిలో ప్రతిష్ఠ చేశారంటారు అంటే ఇంక స్థిరంగా ఉందని అర్థం ఇక్కడ ప్రతిష్ట మాట మనం లోక వ్యవహారంలో చెప్తూ ఉంటాం కనుక ఆయన వచ్చి సింహాసనంలో ప్రతిష్ఠితులయ్యారంటే మహాప్రమాదం ఉపస్థితులనండి ప్రతిష్ఠితులని రాదు ప్రతిష్ట ప్రతిష్ఠ కాదు కానీ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాం మనం అంటే కదలదు ఇంకక్కడ అది తెలుసుకోవాల్సింది అంత మాట అక్కడ స్థిత అంటే ప్రతిష్ఠిత అన్నమాట అద్భుతంగా చెప్పిన భవత్వాలు అందుకే వాడు ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే బుద్ధి తెలివి బ్రహ్మమునందు ప్రతిష్ఠితమైపోయింది ఇక అక్కడ నుంచి బయటకు కదలదండి అలా ఉన్నది ఇక్కడ ఆ పరమాత్మ ఎందుకు ప్రతిష్ఠితమైపోయింది ఎలా ప్రతిష్ఠితమైందో చెప్తున్నారు ఇక్కడ అహమస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞ ఎస్య సహ నేనే బ్రహ్మమును అనే అనుభవ స్థితి ఏదో అది స్థితప్రజ్ఞ అన్నాడు ఇక్కడ అంటే బ్రహ్మజ్ఞాని యొక్క అవస్థను ఇక్కడ వర్ణించబోతున్నారు అవస్థ కాదు అది అవస్థాతీతమైన స్థితి దాన్ని చెప్పబోతున్నారు కానీ బ్రహ్మైక్యము పొందినటువంటి వాడు యొక్క స్థితి అది స్థితప్రజ్ఞ అనే మాటకు అర్థం అచలే బ్రహ్మని స్థితే ఇంత చక్కగా అయితే స్థితప్రజ్ఞ మాట గురించి ప్రజ్ఞ గురించి మనకు అనేక వేదాంత వాక్యాలు ఉన్నాయి దీన్ని భగవద్గీతకు పూర్వమైన ఉపనిషత్తుల్లో జీవన్ముక్తవస్ అని బ్రహ్మజ్ఞాని అని ఇలాంటి మాటలు వాడారు కానీ కృష్ణ పరమాత్మ ప్రయోగించిన గొప్ప శబ్దం స్థిత కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆయన కాయిన్ చేసేడండి ఈ శబ్దాన్ని అక్కడ నుంచి తర్వాత వచ్చిన వేదాంత శాస్త్రం ఈ పదాన్ని పట్టుకుంది ఎంత అందంగా చెప్పాడు స్థితప్రజ్ఞ అనే మాటలోనే ఆయన సాధనలా చేయాలి చెప్పేశాడు ప్రజ్ఞని పరమాత్మ స్థితం చేయి అంతే ఒకటే మాట ఇది కావాలనుకున్నవాడికి మాట పట్టుకుని బ్రతుకంతా దానికోసం ప్రయత్నిస్తారండి ఎంత వేగం నా ప్రజ్ఞ పరమాత్మ మీద పెడతానా అని చూస్తాడు అక్కర్లేదు అనుకున్నవాడా ఎలాగూ ప్రపంచమే పారేస్తూ ప్రజ్ఞని ఆ కారణం చేతనే అన్నమయ్య ఒక మాట అంటాడు పరమాత్మ ప్రయోగించిన బుద్ధికే సార్థకం ఉంది ప్రపంచం మీద పడేసిన బుద్ధికి సార్థకం ఏముందయ్యా అన్నాడు ఇక్కడ ఇక్కడ పడేసిన బుద్ధి వ్యర్థమైపోతుంది ఎందుకంటే ఊసర విత్తనాలు చెల్లితే ప్రయోజనం ఏముంది సారవంతమైన భూమిలోనే జల్లాలి అలాగే భగవంతునిచ్చిన ప్రజ్ఞని భగవంతుని ఎందు నిలుపు అప్పుడు నువ్వు స్థితప్రజుడు అవుతావు వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు ఎలాంటివంటే సముద్రంలో కురిసిన వానలు లాంటివయ్యా సంసారంపై కురిపించే ఆలోచనలు అన్నాడు అంటే ప్రపంచం గురించి ఆలోచించే ఆలోచనలన్నీ కూడా సముద్రంలో పడ్డ వానలు లాంటివిట సముద్రంలో పడ్డ వానలు వ్యర్థములే కదా అడవుల వెన్నెల లారడి బ్రతుకులు తడి తాకుల పరితాపములు వడలొసిన హరినొల్లక అన్నాడు ఇక్కడ హరిని వల్లకుండా ప్రపంచం వైపు తిరిగేది కొంతమంది ఇదేదో జ్ఞానంది కదా భక్తిది కాదు కదా అనుకుంటారేమో వాళ్ళ భక్తి భక్తే కాదని తెలుసుకోండి ఇక్కడ ఇక్కడ పరమాత్మ ఎందుకు ప్రజ్ఞ ప్రతిష్ఠించుతా అనే మాట పరమాత్మ అంటే ఎవడు ఆయనేగా నువ్వు సగుణంగా భగవంతుని అంటావు నిర్గుణంగా పరమాత్మ అంటావు రెండు సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమేగా అందుకేదేది భక్తికి విరోధం కాదు ఆదిశంకరులు భక్తికి విరోధం కాదు అందుకే మొదటి నుంచి ఈశ్వరారాధన ఈశ్వరారాధన విడిచిపెట్టుకుండా భగవాను చెప్తున్నారు కేవలం నిష్కామం సరిపోదు అది ఈశ్వరార్పణం కావాలి అది చాలా ఈశ్వరార్పణం అంటే అక్కడ భక్తి వచ్చింది ఇక్కడ అని భగవానుడు కూడా మాటను గట్టిగా చెప్తాడు అందుకు అటువంటి ప్రజ్ఞను పరమాత్మ అంటే భక్తుడు భగవంతుని అంటాడు ఇక్కడ అంటే కృష్ణుడిని ఎందుకు నమ్ముకున్నావు కృష్ణుడి వల్ల ఈ లోకల్ని వస్తాయనమాట వస్తాయంటే నీ ప్రజ్ఞ లోకం వైపు వచ్చింది తేను కోసము నమ్ముకోవడం కాదు కృష్ణుడే అని ఈశ్వరార్థం అంతే ఇక్కడ ఈశ్వరుడు వల్ల వచ్చే దేనికోసమో కాదు ఈశ్వరుని కోసమే ఆ మాటలో ఉన్నది అనక్కడ అక్కడ ఈశ్వరుడు అంటే సృష్టిస్థితిలో అయి కారకుడు అని పరమాత్మ అని అర్థం మరొకటి కాదు ఎలా చెప్పినప్పుడు కూడా ప్రజ్ఞ ఆయనందు స్థితం చేసినవాడు లక్షణమేమిటి భాష ఏమిటి ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు కిమా సీత ఇక్కడ కూర్చుంటాడు నడుస్తున్నాడు అంటే ఆయన ఏ పోస్టర్లో కూర్చుంటాడు కాళ్ళు చాచి కూర్చుంటాడా మఠం వేసుకు కూర్చుంటాడా వజ్రాసంలో కూర్చుంటాడో ఇది కాదండి కూర్చొనుట అంటే స్థిరముగా ఉండుట వ్రజేత అంటే లోకమునందు ప్రవర్తించుట ఇలాంటి అర్థాలు తెలుసుకోవాలి ఇక్కడ ప్రభాషేత అతను ఎలా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అడిగారు కానీ కృష్ణుడు ఎలా మాట్లాడుతాడు ఎక్కడ చెప్పలేదు మరి ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే గురువు ఎలా అవుతాడు అంటే ఆయన చెప్పాడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎలా మాట్లాడతాడంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఏమిటి అర్థం ఇక్కడ అతను మేము ఎక్స్ప్రెషన్ అయితేనే కదా పోల్చుకోగలవు కానీ స్థితప్రజ్ఞుడు ఎలా వ్యక్తమవుతాడు మాకు అది కిం ప్రభాషేత అలా కిమాసీత దేనియొందు ఎప్పుడు ఉంటాడు అంటే లోకంలో వ్యవహరిస్తున్న అతను బుద్ధి దేనియొందు ఉంచుతాడు వ్రజేత ఎలా సంచరిస్తాడు ఇది తెలుసుకోవాలని అడిగాడండి ఇక్కడ ఇది ప్రజ్ఞ గురించి చెప్తూ ప్రజ్ఞ అంటే సాధారణంగా లోకంలో వ్యవహారం ఏంటంటే బుద్ధిశక్తినే ప్రజ్ఞ అంటారు ఒక విషయాన్ని తెలుసుకోగలిగే శక్తి బుద్ధి యొక్క ఆలోచన శక్తి భగవంతుడు మనకిచ్చిన బుద్ధిశక్తిని ప్రజ్ఞ అంటాం ఇది లోక వ్యవహారం కానీ వేదాంత భాషలో ప్రజ్ఞ అనేది ఏంటనాలంటే నిర్వికల్పాచ చిన్మాత్ర వృత్తికి ప్రజ్ఞేతి కథ్యతే వేదాంతంలో పదాలకి వేరే డెఫినెషన్స్ మీనింగ్స్ ఉంటుంది ఆ డిక్షనరీ వేరేది ఇక్కడ వేద నిఘంటవు వేదాంతని ఘంటవు వేదాంత పరిభాష మన లోకంలో తాపత్రయం అంటారు అంత తాపత్రయం ఎందుకండి అని అనేస్తాం కానీ తాపత్రయం అనేది వేదాంత భాష వేదాంత భాషలో తాపత్రయం అంటే ఆదిభౌ ఆధ్యాత్మిక ఆది దేవిక ఇవి ఈ టెర్మినాలజీ తెలియాలి మనకి కానీ ప్రజ్ఞ అనేది వేదాంతంలో ఏం చెప్పబడుతుంది అంటే నిర్వికల్పాన్మాత్ర వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే అంటే బుద్ధి యొక్క వృత్తి అంటే బుద్ధి చేసే పని నిర్వికల్పమై చిన్మాత్ర అయితే దాని ప్రజ్ఞానాలి అన్నాడు ఇక్కడ నిర్వికల్పం వికల్పం అంటే చదరుటా అని అర్థం ఒక దాని మీద బుద్ధిపడదాము మళ్ళీ వెంటనే చెదిరిపోతుంటుదావునా లేదా ఇది ఎవరికి తెలుస్తుంది అంటే జపం చేసేవాళ్ళకి ధ్యానం చేసేవాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఎంత చెదిరిపోతుంటుందో కొంతమంది జపాల పక్కన పెట్టి మంచి ఐడియా వచ్చింది అంటాడు అంటే వాడు జపం చేయలేదని అర్థమైపోయింది ఇంకేదో ఆలోచించాడు దాని వికల్పము ఇక్కడ అది ఆ వికల్పము లేకుండా దాని ఎందు ఉండిపోవడాన్ని నిర్వికల్పం అంటారు అప్పుడు ఉండేది చిన్ మాత్ర ఆ మాత్ర శబ్దం ఉన్నదే సత్తామాత్ర శరీర శబ్దములు చూడండి చిన్ మాత్ర కేవల చైతన్యం మాత్రమే మనం చైతన్యంతో ప్రపంచం అంటాం ప్రపంచం లేదు చైతన్యమే ఆ కేవల చిత్ మాత్రమే నిర్వికల్పం అయిన బుద్ధిశక్తిని ప్రజ్ఞ అంటారు ఆ స్థితికి వెళ్ళినటువంటి అదే ప్రజ్ఞ అనిపించుకుంటుంది సా సర్వదా భవేద్యస్య ఆ ప్రజ్ఞ ఏదో కాసేపు ఉండడం కాకుండా సర్వదా ఎందుకంటే సాధకుడు సిద్ధదశకి వెళ్ళినప్పుడు ఈ ప్రజ్ఞ వస్తుంటుందండి క్షణకాలం మెరుపులాగా రావడం కూడా ఆశ్చర్యమే కొందరి కంటే మెరుపు కంటే మరికొంచెం ఎక్కువసేపు ఉన్నట్టు కనబడుతుంది కానీ సర్వదా ఉండిపోతే ఆ స్థితిని జీవన్ముక్తుని అంటారు ఇప్పుడు తెలిసింది కదా నిర్వికల్పమైన చిన్మాత్రమైన బుద్ధి యొక్క వృత్తిని ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఎల్లవేళలా ఉండిపోతే వాడిని జీవన్ముక్తిని అని చక్కగా చెప్పారు ఇక్కడ అటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు ప్రారంభిస్తున్నాడు భగవానుడు ఇక్కడ నుంచి పద్దెనిమిది శ్లోకాలు వరుసగా ఉంటాయండి పద్దెనిమిది శ్లోకాలతో సంక్షోగం సరి అంటే సాంఖ్యయోగం ప్రారంభించి సాంఖ్యమంటే ఇదయ్యా జ్ఞానమే ప్రధానము అని చెప్పాడు ఆ జ్ఞానం పొందడానికి నిష్కామ కర్మయోగం సాధన ఉపాయం అంతే రెండుగా చెప్పలేదైనా అది పొందడానికి ఇది సాధన అని చెప్పాడు నిష్కామ కర్మయోగం లేని వాడికి జ్ఞానం లేదు మరి కొంతమంది పుట్టిన కొద్ది కాలానికే బ్రహ్మజ్ఞానులై కనబడుతుంటారు సిద్ధ పురుషులు అవధూతలై మరి వాళ్ళు ఎలాగ అయ్యారేంటంటే వాళ్ళు గత జన్మంలో నిష్కామ కర్మయోగాదులు చేయడం వల్ల అయ్యారు కనుక నిష్కామ కర్మయోగము లేనిదే బ్రహ్మజ్ఞానం లేదు ఇది బాగా తెలుసుకోవాల్సింది సకామ కర్మలా కామం అనేది ఉన్నప్పుడు సకామంగానే చేస్తాడు ఏం చేస్తాం అటువంటి వాటికి నువ్వు కూర్చోబెట్టి నిష్కామంగా చేయి నిష్కామంగా చేయి అని చెప్పేవనుకోండి నీ మీద విసుక్కుంటాడు ఎందుకు అనవసరంగా బాధ పోనీ వాడుకో పని చెయ్యు సకామకర్మలు మన్నింత చెయ్యిమను ఎందుకంటే వాడు మనస్సు విక్షేపం చేసినా మంచి పని చేసేడు కనుక తర్వాత జన్మంలోనే నిష్కామకర్మ యోగిస్తుంది తెలుసుకోవాలి ఎందుకంటే సకామకర్మ నేరుగా ముక్తినివ్వదు అది పుణ్యాన్ని ఇస్తుంది వాడు భోగం కోసం చేశాడు కదా భోగానుభవం చేసి వాసనలు ఇచ్చి వాసనానుగుణం మంచి జన్మలు ఇస్తుంది అది ఇక్కడ తెలుసుకోవాల్సింది కనుక అసలు లేని దానికంటే సకామకర్మం మంచిదండి దానికంటే గొప్పది మోక్షం కావాలనుకునేవాడికి మాత్రం నిష్కామకర్మ యోగమే ప్రధాన సాధన దానివల్ల వచ్చేది బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఇలా ఉంటాడు ఇది మొత్తం సాంఖ్య యొక్క సారం అందుకే సాంఖ్య యోగం ఈ పద్దెనిమిది శ్లోకాల వర్ణనతో పూర్తి అయిపోతుంది అంటే సంక్షేమం దేంతో పూర్తయింది స్థితప్రజ్ఞ వర్ణనతో పూర్తయింది దాని శ్లోకాలిన్నీ పద్దెనిమిది చూసారా పద్దెనిమిది పర్వాల మహాభారతంలో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతలో పద్దెనిమిది శ్లోకాలు స్థితప్రజ్ఞని కేటాయించారు ఎంత ప్రాణాళిక చూడండి ఇక్కడ అంటే ఒకవేళ ఎవడైనా శ్రద్ధగా పొరపాటున ఈ పద్దెనిమిది శ్లోకాలు అధ్యయనం చేస్తే దేనితో ఏంటోనండి ఇవాళ పొరపాటు నిద్ర రాలేదు ప్రవచనంలో అనుకుంటే వాడికి మాత్రం ఈ పద్దెనిమిది శ్లోకాలు పరిపూర్ణమైన పాఠమే దీన్ని ఎనలిజ్ చేసేసుకుంటే స్థితప్రజ్ఞుడు గురించి తెలిసిపోతుంది అయితే ఇందులో కూడా కృష్ణపరం అంతా ఎంత గొప్పగా చెప్పాడంటే స్థితప్రజ్ఞ లక్షణం చెప్తాడు అది పొందడానికి ఏం చేయాలో చెప్పేస్తాడు అది గొప్ప విషయం ఇక్కడ స్థితప్రజ్ఞ నువ్వు మారాలి అంటే లక్షణం చెప్తూ సాధన చెప్పాడు ఇక్కడ అది గొప్ప విషయం అందుకే ఆ సిద్ధస్థితిని వర్ణిస్తూ సిద్ధాంతం ముందే చెప్పబడింది కానీ సిద్ధాంతం సిద్ధి సాధన మూడు తెలుసుకోవాలండి సిద్ధాంతం సాంఖ్యం సిద్ధి బ్రాహ్మీస్థితి అది పొందడానికి కావలసిన సాధన ఈ నిష్కామకర్మయోగం ఇవ్వని చెప్తున్నాడు అయితే ఈ సాధన వల్ల అయిన సిద్ధ పురుషుడు ఎలా ఉంటాడు అనేదాన్ని స్థితప్రజ్డు రూపంలో వర్ణిస్తున్నాడు స్థితప్రజ్ఞుడు లక్షణం ప్రజహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే స్థితప్రజ్ఞుడిని ఎవరినంటారు ఉచ్యతే అనే మాట చాలా విశేషం స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పడంతో గొప్ప విషయం ఉందండి అంటే నేను ఒక కొత్త సిద్ధాంతాన్నికు ఇవాళ కనిపెట్టి చెప్తున్నాను అర్జున అనట్లేదు ఆయన ఇక్కడ ఎందుకంటే సత్యం శాశ్వతం దాన్ని మహాత్ములు ఆయా కాలాల్లో అధికార పురుషులకు అంటే యోగ్యులైనటువంటి వారికి వారికి అర్థమయ్యే విధంగా వారు తరించే విధంగా బోధిస్తారే తప్ప వాళ్ళు కొత్తవి తీసుకురారు అందుకే కృష్ణ పరమాత్మ కొత్తగా తీసుకురాలి ఉచ్యతే అనే మాటకు అర్థం ఏంటంటే పెద్దలు శాస్త్రము చెప్పినది అర్థం ఇక్కడ పెద్దలు అంటే సిద్ధులైన అనుభవజ్ఞులు శాస్త్రము ఈ రెండూ చెప్పినది చెప్తున్నాడు ఆయన ఇక్కడ తదా ఉచ్యతే స్థితప్రియుడు ఎవరినంటున్నారంటే ఎవడైతే సర్వకామములను విడిచిపెడతాడో తన తాను ఆనందిస్తాడో తృప్తి చెందుతాడో అప్పుడు వాడిని స్థితప్రియుడు తదా అనే మాటకి ఇదే అర్థం అంటే ఈ రెండూ ఉన్నవాణ్ణి ఈ రెండూ ఉన్నప్పుడే స్థితప్రజుడు అంటే ఇది చాలా సింపుల్ అండి కోరికలన్నీ వదిలేయాలి మనలో మనం ఆనందించాలి వినడానికి రెండు మాటలే దానికి ఉన్న సాధన అది ఇక్కడ చెప్తాడా ముందుగా ప్రజహాతి యదాకామాన్ ఒక్కొక్క పదం ఇది శాస్త్రం గనక ఒక్క పదం వ్యర్థం ఉండదు శాస్త్రంలో ప్రతి పదం సూత్రంలో పనిచేస్తుంది ప్ర జహాతి జహాతి విడిచిపెట్టుట అని అర్థం ఇక్కడ ప్ర జహాతి జహాతి పరిపూర్ణముగా సంపూర్ణముగా మళ్ళీ ఈ కోరిక ఒక్కటి చాలు ఒక్క కోరిక ఉంటే చాలు ఒక్క క్రిమిక చాలదు రోగం పెంచడానికి ఒక్క కోరిక చాలదు పైగా ఏ కోరికలు మనోగతాన్ గొప్ప శబ్దం వేశాడు ఇక్కడ కోరికలు మనస్సులో ఉంటాయి కానీ ఆత్మకుండవు ఇది తెలుసుకోవాల్సింది మనస్సు అంటే నేనే కదండి అనుకుంటున్నావు భ్రాంతి అర్థంలో సూర్యుడు ప్రతిఫలించినంత మాత్రం అర్థం సూర్యుడు కాదుగా కానీ ఆత్మ చైతన్యం చేత మనస్సు పనిచేస్తుంది ఇది ఇక్కడ ఆ మనస్సులో కోరికలు ఉంటాయి ఎన్ని కోరికలు కొన్ని చెప్తాం కొన్ని చెప్పాం అంటే తీరదన మనకే తెలుసు కనుక తీర్చుకునే శక్తి లేదు కనుక బయట పెట్టం కానీ ఎన్ని కోరికలు ఉంటాయో నీకు తెలీదు కానీ దాని ఇంపాక్ట్ అంతా జీవుడి మీద ఉండి తీరుతుంది కొన్ని తనలో కూడా ఆ కోరుకున్నట్టు తెలియదండి మభ్యపెట్టు కూడా అంత గట్టిగా ఉంటుంది బయటకు మాత్రం ఏ కోరికలు లేని వాళ్ళకి కనబడతారు కానీ లోపల భయంకరంగా ఉంటాయి ఇలాంటివి చాలా చాలా కనబడతాయి కానీ మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి ఒకటే మాట మనోగతములైన సర్వ కోరికలు తీర్చి తీసేస్తే అంటే అన్ని కోరికలు తీ తీసేస్తే మనస్సేమవుతుంది మనస్సు ఉండదు అది తెలుసుకో ఒక ఆయనకు వస్త్రం ఇచ్చి ఇందులో దారాలన్నీ తీసేయన్నట్ట వస్త్రం ఇచ్చి దారాలన్నీ తీసేస్తే ఏముంటుందండి వస్త్రం ఉండదు అలాగే మనస్సు అంటే ఏంటే కాదు కోరికల దారాలతో అల్లిన వస్త్రమే మనస్సు అది తీసేస్తే మనస్సే లేదు మనస్సే లేనప్పుడు ఇంకా ఆత్మే మిగిలింది ఇక్కడ అంతే కదా అమనస్క యోగం అంటే ఇది ఎక్కడ అందుకు మొట్టమొదటిది కావలసినది కామత్యాగం దీనికి మళ్ళీ కఠోపనిషత్తుల వాక్యం ప్రమాణం అక్కడ చెప్తున్నది యదా సర్వే ప్రముచ్యంతే ప్రముచ్యే అదే ఇక్కడ ప్రజహాతి అనే మాటలో చూపిస్తున్నాడు యదా సర్వే ప్రముచ్యంతే కాస్థిత అద మర్చ్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్ను ఇది కఠోపనిషత్ మంత్రం దాన్ని భగవానుడు అందుకు ఉచ్యతే అని మాట ఎందుకు అన్నాడు తెలిసిందా ఉచ్యత అంటే శాస్త్రమునందు పెద్దలది ఎందుకు అంటే ఎక్కడ ఉచ్యతే కఠోపనిషత్తులు ఉచ్యతే అది ఇక్కడ తీసుకుంటున్నాం ఉపనిషద్వాక్యమే చూపిస్తున్నాడు కానీ భగవంతుడైనా సరే మనకు బోధ చేస్తే శాస్త్ర ప్రమాణంతో మాట్లాడితేనే భగవంతుడు కూడా నమస్కారం చేయాలి మనం ఇది తెలుసుకోవాల్సింది శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు ఆయన ఇక్కడ అందుకే నేను చెప్తున్నాను వినండి అంటే వాడు చెప్తే వినకూడదు శాస్త్రం చెప్పింది వాడు చెప్తే వినాలేదు గ్రహించింది ఇక్కడ భగవంతుడైనా సరే అందుకు ఒక అవతారం వచ్చి వేద విరుద్ధంగా చెప్తే నేను అవతారం అండ నీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశాం ఒక అవతారం వచ్చి వేద సమ్మతమైన చెప్పినప్పుడు ఆయనకి నమస్కారం అని సిద్ధాంతానికి నమస్కారం అన్నాము ఈ రెండవ వాడు కృష్ణపరమాత్మ మొదటి వాడు వాడు మీ అందరికీ తెలుసు అది ఆత్మన్యవాత్మనా తుష్ట తన యందు ఆనందించువాడు ఇది గొప్ప మాట తన ఆనందించడం అంటే ఆత్మయందు నిలిచి అంతేగాని మనలో మనం ఏదో నవ్వుకుంటూ కూర్చోవడం కాదు ఇక్కడ ఆత్మస్వరూపం ఏమిటి సచిత్ ఆనందం శాశ్వతమైనది చిన్మాత్రమైనది ఆనంద స్వరూపమైనది అది ఇంద్రియాలని ప్రకాశింపజేస్తున్నా అది ఇంద్రియాల పరిమితులు ఇమిడేది కాదు అవునా లేదా సూర్యుడు మీ కిటికీలోంచి వచ్చినా అని కిటికీకి పరిమితుడు కాడు అలాగే మన ఇంద్రియాల ద్వారా ఆత్మచేతన్ వ్యక్తమవుతున్నా అది ఇంద్రియాలకు పరిమితం కాదు ఇంద్రియాలతో పట్టి చూస్తున్నంతసేపు ఆత్మశక్తి పరిమితంగా కనబడుతుంది కిటికీతో పట్టి చూస్తున్నంతసేపు సూర్యుడు నా కిటికీలో ఉన్నాడు కానీ సూర్యుడు కిటికీలో ఉన్నాడా అఖండ ఆకాశంలో ఉన్నాడు అది తెలియడానికి కిటికీ పగలగొట్టక్కర్లేదు ఇటుకీ పగలగొట్టకుండానే అనంతమైన సూర్యకాంతిని ఎలా తెలుసుకుంటున్నావో దేహం నశించకుండానే అనంతమైన పరమాత్మ శక్తిని గ్రహించు అది తెలుసుకోవాల్సినది అనంతమైన ఆత్మయందు నిలబడినప్పుడు ప్రతిష్ఠితులయ్యి తనయందు తానే ఆనందిస్తాడు దీని ఈ జ్ఞాని యొక్క సుఖం ఎలాంటిది అంటే అది బయట నుండి కూరేది కాదు లోపల నుండి ఊరేది ఇది తెలుసుకోండి ఇక్కడ అఖండ ఆనంద స్వరూపుడే ఉంటాడు ఇది మహాసముద్రం అండి ఎంత ఆనంద సముద్రమో అక్కడ ప్రకాశిస్తున్నది అన్నాడు మళ్ళీ దీనికి కూడా ఉచ్యతే కావాలి కదా శాస్త్ర ప్రమాణం చూపించారు ప్రదానికి ఉపనిషత్తుల్లో ఈ విషయం చెప్పడానికి ఒక విషయానికే పదేసి వందేసి వాక్యాలు ఉంటాయి ఒకటి చెప్పుకున్నాం మనం మొదటి వాక్యానికి కఠోపనిషత్తు చెప్పాం రెండో వాక్యాన్ని బురదారణ్యకలో చెప్తున్నాడు ఆత్మానం చేజానీయా అయ్యస్మితి పూరుషిమిన్ క్యకామాయ శరీరమను సంచ్వరేత్ అనే మాటలు చెప్తున్నాడు అక్కడ విజానీయాత్ ఈ మాటే విజానత అనే పైన కూడా మనం తెలుసుకున్నాం విజానీయాత్ అనే మాటలో తాను ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకున్న పరిపూర్ణుడికి తెలుసుకోవలసింది ఇంకేం మిగిలింది అతడికి కావలసింది ఇంకేముంది బాధనేది ఇంకేముంది అన్నాడు ఇక్కడ ఎందుకంటే ఆనందమే తానైన వాడికి వేరే ఆనందం కావాలా వేరే ఆనందం అనగానే కామం వచ్చింది బట్ కామాలన్నీ పరిచయించాడు బయటవన్నీ వదిలిసాడు బహిర్ముఖత్వం అంతర్ముఖుడైపోయాడు అంతర్గతమైన ఆత్మయ్యే తాన్నను తెచ్చుకున్నాడు అఖండాత్మానందాన్ని అనుభవిస్తున్నాడు అఖండా ఆత్మానందం ఎలా ఉంటుంది అందుకే ఇవాళ ప్రారంభ శ్లోకం యావానర్థ ఉదపా తిరిగి తీసుకోరానికి కారణం ఏంటంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అర్థం కావడం కోసం తుష్ట అంటే తృప్తి ఆ తృప్తి అండి నిత్యతృప్తి నిత్యతృప్తిని నువ్వు తృప్తిపరచలేవు ప్రపంచంలో ప్రతి వాడిని ఏది విధంగా తృప్తిపరచచ్చు కోట్లున్నా మీరు వంద రూపాయలు చూపించండి చేయి చాచి తీరుతాడు వాడు అది వదలదు కానీ నిత్యతృప్తి గలవాడున్నాడే అంటే సముద్రంలో ఎంత నీరు పోసినా సముద్రానికి అక్కర్లేవు పోయికి పోయినా అక్కర్లేదు చక్కగా మళ్ళీ చివరికి స్వామి ఉదాహరణగా చెప్తాడు గ్రహిద్దాం మొత్తానికి ఎలాగుంటాడు అంటే తన ఎందు తానే ఆనందిస్తాడు మరి బయట ప్రపంచ విషయాలు చూడ్డా చూస్తాడు కానీ తాకడు చాలా గొప్ప విషయం అండి ఇక్కడ చూస్తాడు కానీ తాకట్ట చూస్తూ ఉంటే సేపు బాధ లేదండి కరెంటు తెగి చూస్తూ ఉంటే బాగానే ఉంటుంది ముట్టుకుంటు పోదా మనకి కానీ తాకకూడదు అంటే సంగమకూడదు అని ఇది చెప్పడానికేమో మా స్వామి జగన్నాథ స్వామి ఇంతంత కళ్ళతో ఉన్నాడు అన్న ఒక అయ్యం ఆయనకు చేతులుండవు మీరు చూసే రోజు ఉంటే ఇంతంత కళ్ళు అంటే అర్థం జగత్తుని సాక్షిగా చూస్తాను కానీ నేను అని చెప్తున్నట్ట మహానుభావుడు ఎంత అద్భుతమైన భాష చూడండి వాళ్ళు సాక్షిగా చూసేవాడు ఎందుకు అంటాడు అంటే అంటవలసిన అవసరం లేదు మనం ఎందుకు అంటుకుంటాం దానివల్ల ఏదో ఆనందం వస్తుందని దానివల్ల ఆనందం వస్తుందనగానే అది కోరుకుంటాం అప్పుడు కామం వచ్చింది ఎప్పుడైతే వల్ల ఆనందం కాదు అంతర్గతమైన ఆనందంలో లేనమైపోయి కామం ఎక్కడుంది అది తెలియాలంటే ముందు ఈ కామలను పరిత్యించాలి అందుకే మొదటి కామనాత్యాగం రెండవది ఆత్మానందం ఈ రెండు ప్రధానంగా స్థితప్రజ్ఞుని లక్షణము స్థితప్రజ్ఞుని ఈ రెండే ఇంకోటి కాదు మళ్ళీ ఎందుకు కూడా చెప్పాడు కదండి అంటే ఆయన అసలు లక్షణం ఇది బయటపడే లక్షణాలు దీన్ని అనుసరించిన వ్యక్తిత్వం బయటకు ఎలా ఉంటుందో తర్వాత చెప్తున్నాడు ఆయనకి రెండే ఉంటాయి కామములని పరిత్యజించాడు కామనా త్యాగం మొదటిది ఆత్మానందం రెండవది అన్నాడు దీని స్వసంవేద్య లక్షణం అంటారు ఇక్కడ స్థితిప్రజ్ఞుడి స్వసంవేద్య లక్షణం ఆయన కోరికలు లేవు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అనేది మనకు తెలుస్తుందా అది ఆయనకే తెలుసు ఇక్కడ అందుకే ఇది స్వసంవేద్య కానీ అలాంటి స్థితిలో ఉన్నవాడు ఎలా ఉన్నా మనం పోల్చుకోవచ్చుట అలా పోల్చుకునే లక్షణాలని పరసంవేద్య లక్షణం అంటారు ఇప్పుడు తర్వాత పరసంవేద్య లక్షణం చెప్పబోతున్నాడు ఎందుకంటే స్థితప్రజ్ఞుడే ఉన్నాడు కానీ ఇప్పుడు స్థితప్రజుడు ఎలా ఉంటాడు అంటే మనతో పాటు ప్రపంచంలో ఉన్నప్పుడు స్థితప్రజ్ఞుడిని ఎలా పోల్చుకోవాలనే కదా ప్రశ్న అందుకని మరణించి మోక్షం పొందిన వాడు గురించి అడగట్లేదు జీవన్ముక్తుడే స్థితప్రజ్ఞుడు ఆ స్థితప్రజ్ఞుడిని ఎలా పోల్చుకోవాలి అంటే స్థితప్రజ్ఞుడు ఒక కుటీరం ఇది స్థితప్రజ్ఞ సదనం అని బోర్డు పెట్టుకుంటాడండి అప్పుడు వాడెక్కడ స్థితప్రజ్ఞుడు వాడు కుటీరస్థుడు వాడు కుటీర స్థితుడు అందుకని ప్రజ్ఞాస్థితుడు కాడు వాడు ఇక్కడ వాళ్ళు బోర్డు పెట్టుకుంటాడా లేదా వాడుకంటూ ఒక యూనిఫారం ఒక బ్యాడ్జి ఉంటుందండి ఇక్కడ అందుకు వాడు మల్లాగే ఉంటాడు పైగా నిజమైన యోగి పోల్చుకోకూడదని తిరుగుతాడండి అవునా లేదు సుఖ విందుడు ఎవడు పోల్చుకోవాలని తిరిగాడు ఎవరు పోల్చుకోలేదు అయ్యో నన్ను పోల్చుకోలేదు అని బాధపడ్డా అదీ లేదు ఎవడో ఒక్కడ పోల్చుకున్నాడు వాడు పోల్చుకోవాలని కుదిరి అనుకోలేదు వాడికి బాగుపడే యోగం వచ్చింది కానీ పోల్చుకున్నాడు అలా ఉంటారు మహానుభావులు స్థితప్రిజ్ఞుడు అని కానీ సుఖయోగిందు స్మరించుకుంటున్నాం ఇక్కడ వాడు ఇలా ఉంటాడు నువ్వు చెప్పలేవు కానీ వాడు అబ్జర్వ్ చేయవాడిని అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అది ఎలా ఉంటాడంటే దుఃఖేశ్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితీర్మునిరుచ్యతే ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం దీని పర లక్షణం అంటారు ఇక్కడ అంటే ఒక వ్యక్తికి జ్ఞానముందా వివేకముందా భక్తి ఉందా అనడానికి గీటు రాయి సుఖదుఖాలే ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ రెండు రానని సేపు అందరూ గొప్పవాళ్లే సుఖంగాని దుఃఖం కానీ రెండు కలిగినప్పుడు వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలిసిపోతే వాడు భక్తియ జ్ఞానమో తెలిపోతుంది అంటే భక్తుడు జ్ఞాని కూడా సుఖదుఖాలకు పొంగిపోడు కుంగిపోడం అంతేగాని దుఃఖం కలిగిందని దిగాలు పడిపోతూ దుఃఖం కలుగుతుందేమో భయపడిపోయేవాడు జ్ఞాని కాడు భక్తుడు కాడు కనుక ఎవడో వచ్చి పరీక్ష పెట్టక్కర్లేదు నీకు నువ్వే ఈ శ్లోకాలాధారంగా పరీక్ష పెట్టుకో అందుకే దుఃఖేష్వనుద్విఘ్న మనాహ దుఃఖముల యందు అనుద్విఘ్న ఉద్విగ్నము అనే మాటకి సంక్షోభము అనర్థం ఇక్కడ మనస్సులో కలవరపాటు ఒక కలత కలగడం అది ఉద్విగ్న స్థితి అనుద్విఘ్నవనానం అను అనుకు పదం పెట్టాడు అంటే దుఃఖం కలిగినప్పుడు ఒక్కసారి కలవరపాటు కలుగుతుంది అంతేకాదు మాటి మాటికి తరచుకు తరచుగా ఏడవడం ఇక్కడ అనుద్విఘ్న అంటే దుఃఖముల ఎందు అతడు ఉద్విగ్నత కాకుండా ఉండాలి దుఃఖేశ్వనుద్విగ్న మనాహ అంటే ఉద్విగ్నత లేకుండుట అని అర్థం తీసుకోవాలి ఉద్విగ్నత అంటే నిరంతరం కలవరపాటుకు లోనుగుట నిరంతర కలవరపాటు లేకుండా ఉండడాన్ని నా ఉద్విగ్న అనుద్విఘ్న అని ఇక్కడ అర్థం ఇక్కడ ఇక్కడ అనుశబ్దం కాకుండా నా శబ్దం తీసుకోవాలి కనుక అతడు ఉద్విగ్నము కాకుండా ఉంటాడు ఎప్పుడు కూడా అంటే కలవరపాటు కనబడదు అతడులో దుఃఖాలు కలిగిన కలవరపడ్డు సుఖాలు కలిగితే వికత దాని మీద ఆసక్తి ఉండదు రెండు అంటే సుఖ రెండిట్లో కూడా అంటే సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోడు దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోడు ఒక ఆయన నేను సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతాను కానీ దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోను అండి అంటే అసాధ్యం కాదండి ఇక్కడ పొంగేడు అంటే కృంగి ఇది లక్షణం అతడికి అది ఉండదు ఎవరికి మహానుభావుడి స్థితప్రజ్ఞుడికి దుఃఖములు ఎందు ఉద్విగ్నత ఉండదు గనక అనుద్విఘ్న ఉద్విగ్నత లేని మనస్సుతో ఉంటాడు అతడు సుఖేశు మిగత స్పృహ సుఖములు ఎందు స్పృహ లేకుండా ఈ రెండింటికి కారణం ఏంటి చెప్పండి ఇలా ఉండడానికి ప్రజాహాతి యదా కామ అన్న అసలు ఈ రెండు ఉండవు అది ఉంటేనే ఇవన్నీ కూడా కనుక మొదట ఆ రెండు లక్షణాలు ఉన్నవాడు లక్షణం ఉన్నవాడు యొక్క స్థితి బయటకు కనబడుతుంది ఇక్కడ కనుక వాడు జ్ఞాని అవునా కాదా భక్తుడు అవునా కదా అనేది బయటకు తెలిసిపోతూ ఉంటుందండి ఒక మహానుభావుడు ఉన్నాడు గొప్ప కోటీశ్వరుడు పైగా మంచి వ్యాపారస్తుడు మంచి నౌక ఒకటి ఏర్పాటు చేసి తన పుత్రుణ్ణి వ్యాపారానికి పంపించాడు నౌక మీద అతను వెళ్ళి చాలా కాలమైంది వార్తలేమీ తెలియట్లేదు ఒకరోజు ఆయన కూర్చుని ఉండగా వార్త మీ అబ్బాయి వెళ్ళిన నౌక మునిగిపోయింది అని వెంటనే కళ్ళు మూసుకుని భగవద్ అనుగ్రహం అన్నట్టండి ఇక్కడే ఎంత నిశ్చలంగా ఉన్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు ఈయన తల గుండు బాదుకుంటాడు తల నేలకేసి కొట్టుకుంటాడు అనుకుంటే ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకుని భగవద్ అనుగ్రహం అన్నట్ట కొంతసేపు అయిపోయింది అరే పొరపాటు వచ్చిందండి ఆ నౌక మునిగిపోలేదటా మీ అబ్బాయి క్షేమంగానే ఉన్నాడు మరొక నౌక మునిగిపోయింది అన్నారు వెంటనే కళ్ళు మూసుకుని భగవద్ అనుగ్రహం అన్నట్ట రెండింటికి ఒకటే ఎక్స్ప్రెషన్ వెంటనే నువ్వు మీ అబ్బాయి పోయాడన్నా భగవద్ అనుగ్రహం ఉన్నావు బ్రతికాడన్నా భగవద్ అనుగ్రహం ఉన్నావు అంటే ఏదో ఒకటి అనుగ్రహం వల్ల కదా రెండు అనుగ్రహాలు అవుతాయా అంటే నేను మీరు చెప్పినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నాను చేశారా అంటే బహిర్దృష్టి కాదు అంతర్దృష్టితో చూశాను పోయాడు అన్నప్పుడు నా ఎలా ఉన్నది వికారం పొందలేదు అలాగే బ్రతుకున్నాడన్నప్పుడు వికారం పొందలేదు కనుక పోయాడన్నప్పుడు బ్రతకాడన్నప్పుడు కూడా వికారం పొందలేచ్చుసారా ఆ వికారం పొందకుండా ఉండడమే భగవద్ అనుగ్రహం అన్నాడండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకని పోవడం అనుగ్రహం కాదు బ్రతకడం అనుగ్రహం కాదు వికారం పొందకుండా ఉండడం అనుగ్రహం ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోక భగవంతుడికి కష్టాలు ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు దయ్యుంటే కష్టాలు తీసేస్తాడు సుఖాలు ఇచ్చేస్తాడు అనుకోవద్దు కష్టాలకి సుఖాలకి చెదరకుండా ఉంటూ నువ్వు నువ్వుగా ఉండే స్థితిని ఇస్తాడు అదే అనుగ్రహం అంటే ఇక్కడ అటువంటి స్థితి కావాలి కానీ అనుద్విగ్న మనాహ ఉద్విగ్నత లేకుండా ఉండుటా ఇక్కడ అనుశబ్దానికి నా అని చెప్పుకోవాలని చెప్పుకున్నాం అలా స్థితిలో ఉంటాడు వీత రాగ భయక్రోధ తర్వాత మాట ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నట్టండి ఆయన సిద్ధ పురుషుడే సిద్ధ పురుషుడు అర్థం కాదు ఇలా ఉండాలని ఉద్దేశించడానికి లేదు ఒక ఆయన బోల్డ్ భోగాలు ఉన్నట్టు కనబడచ్చు కానీ వాడికి అసలు వైరాగ్యంతో ఉండొచ్చు నీకు తెలియదు అది సామాన్యం కాదు ఎందుకంటే ప్రారంధం కేవలం దరిద్రాన్నే ఇవ్వదు సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది స్థితప్రుడైన వాడికి ఇంకా శరీరం ఉంది కనుక ప్రారంధం ఉంటుంది వాడు ప్రారంధానికి అంటాడు ఆ ప్రారంధవశాత్తు అతన్ని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు అతన్ని తీసుకువెళ్ళి నేల మీద పడవచ్చు రెండింటి ఒకే ఉంటాడు ఇక్కడ కదా అదే సుఖదుఖం ఒక సిద్ధ పురుషుడిని తీసుకువచ్చి ఉయ్యాలు కూర్చోబెట్ట అందరూ ఈయనకేంటి ఉయ్యాల సేవలు అంటే చిరునవ్వు నవ్వుతూ దీన్ని సుఖ ప్రారంభం అన్నాడు ఆయన ఏదో ప్రారంధం ఉయ్యాల్లో కూర్చోబెట్టారని భలే ఉందే నాకు ఈ భోగం దొరికిందా అనుకోవట్లేదు అనేది ఉయ్యాల్లో కూర్చోబెట్ట ఉంటాడు ముళ్ళ మీద కూర్చోబెట్టే ఉంటాడు అలాగే ఒకసారి ఉయ్యాల్లో ఒకసారి మొళ్ళ మీద కూర్చోబెట్టే ప్రయత్నం మనం చేయకూడదు కానీ ప్రారబ్దవశాత్తు రెండూ వస్తాయండి ఇది తెలుసుకోవాల్సినది ఒకసారి ఒక ఆయనకి వాళ్ళ ఆత్మీయుడవడే పోయేట వెంటనే భోవర్మని గోడు గోడిని పిలిపించాడు వీళ్ళందరూ అనుకున్నారని గొప్ప జ్ఞాని ఆడవుడు అనుకున్నారు ఆ ఏడవప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూద్దామని వచ్చేట అందరూ ఆయన భోవర్మును ఏడుస్తున్నట్ట అప్పుడు వీళ్ళందరూ జ్ఞాని కదా నీ వేడ ఏమిటయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినందుకు మామూలుగా కూర్చున్నాడు మళ్ళీ అప్పుడు శిష్యుడు వచ్చి ఏమిటంటే మీరు గోడు గోడును విలిపించారంటే నేను ఏడవతే నా మీద పడి వాళ్ళందరూ ఏడుస్తారు అయ్యి ఓడిపోయింది ఏర్లే వాళ్ళు నాకు జ్ఞానం చెప్పారంటే వాళ్ళ జ్ఞానం కూడా తెలిసింది ఇక్కడ కానీ రెండిట్లో అతను నిజానికి కదలలేదు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే ఏముంది వాడికి రెండు వికారాలు కాలేదు అని చెప్పాడు ఇక్కడ ఆ స్థితిలో ఉంటాడు అని వీతరాగభయక్రోధ అద్భుతమైన మాట ముందు చెప్పాడు దుఃఖాలు కలిగినప్పుడు దిగాలు పడిపోడు సుఖాలు కలిగినప్పుడు మిడిచిపడిపోడు అని చెప్పాడు వాడి రాగము భయము క్రోధము మూడు ఉండవు ఇది తెలుసుకోండి ఆ మూడు ఇంకా పొడసూపుతున్నాయంటే మనం ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో జీరో జీరో మార్కుల్లోనూ ఉన్నాము కానీ భక్తుడు నండి అనుకోకుండా పాపం నీకు ఆ భక్తుడనే సర్టిఫికేట్ కృష్ణుడు ఇవ్వడు జ్ఞానినండి ఆ సర్టిఫికేటు రాదు నీకు ఇక్కడ భక్తుడు జ్ఞాని అయినవాడు ఈ స్థితిలో ఉండగలగాలి అది చాలా అవసరమైనటువంటి పరిస్థితి అది తెలియాలంటే కుంతి మాత చెప్పలే కృష్ణ నిన్ను ఆశ్రయించాం గనక మా కష్టాలు లేకుండా చెయ్యని అడగలేదు అప్పటికెంతో జీవితం అయిపోయింది ఇంకా కృష్ణపరమార్థ కురుక్షేత్రయుద్ధం కూడా పూర్తి చేసేసిన తర్వాత తిరిగి వెళ్ళబోతూ ఉంటే కుంతిదేవి స్తోత్రం చేస్తూ ఏమడిగిందండి స్వామి నిన్ను మరిపించే సుఖాల కంటే నిన్ను గుర్తు ఇవ్వు చాలంది కష్టాలు ఇవ్వు అన్నారంటే ప్రజ్ఞ అంత గట్టిగా ఉందో చూడండి నిజంగా కుంతీదేవి స్థానంలో మనం ఉంటే కృష్ణుణ్ణి ఏమి నెలదీసేవాళ్ళమండి ఒక ఆయన అన్నాడు గురువుగారితో ఏమనంటే మాకేదో కష్టం వచ్చిందంటే పర్వాలేదు తగ్గిపోతుందని మీరు అన్నారు కానీ ఇప్పటివరకు తగ్గలేదు నువ్వే గురువు అయ్యా ఏం చెప్తాడు గురువు అవునమ్మా గురువు కాదని అంటాడు అంతకు తప్ప నిజమైన గురువు అయితే అడగలేదు మీరు మూడు నెలల్లో తగ్గిపోతుంది అన్నారు తగ్గలేదు కనుక మీరు గురువు కారు మీద నమ్మకం పోయిందండి నాకు గురువు అంటే మిరాకులు అనుకున్నారా గురువు అంటే మీరు ఇచ్చే దక్షిణలకి సుఖాలు దుఃఖాలు ఇచ్చేటువంటి వ్యాపారంనుకున్నారా గురువు అంటే జ్ఞానం ఇచ్చేవాడు సుఖాలు దుఃఖాలు తీసేవాడు కాదు సుఖానికి దుఃఖానికి అంటని స్వస్వరూప జ్ఞానం ఇవ్వడం గురువు యొక్క తాపత్రయం అది తెలుసుకోక మిరాకల్స్ చేసేవాడు గురువు అనేటువంటి భావన నుంచి మనం బయటపడాలి అది రావట్లేదండి అందుకే మిరాకులు చేసే మాయగాళ్లే గురువులుగా దేవుళ్ళుగా చలామణి అయిపోతున్నారు నీతిహీను వద్ద నిర్భాగ్యులుందరు అన్నట్టు పరిస్థితి ఏర్పడుతున్నది ఇక్కడ గమనించవలసిన అంశం ఇది ఇవి రాగభయ క్రోధములు ఇవి పోగొట్టుట అంటే నీకు కష్టం కలిగింది కనుక కష్టం తీసేసి రాఘభయ క్రోధం పోగొడతాడు అనుకోవద్దు కష్టం ఒక సంఘటన రాఘభయ క్రోధాలు నీ నుంచి వస్తున్నాయి నీ భ్రాంతి వల్ల వస్తున్నాయి అది పోగొట్టుకో రాగము భయము క్రోధము ఆధ్యాత్మిక మార్గంలో ఏమరపాటుకూడదు ఇది చాలా ఎందుకంటే చెప్తున్నాడు ఆధ్యాత్మిక మార్గం అంటే తేలిక అనుకోవద్దు ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం వల్ల పొందేది తేలికేంది కాదు ఆధ్యాత్మిక మార్గం వల్ల పొందేది తేలికేంది కాదు ఏది పొందితే మరొకటి అవసరం లేదో ఆ అల్టిమేట్ పొందబోతున్నావు అల్టిమేట్ అయిన దాన్ని పొందడానికి వెళ్ళే మార్గం కష్టంగానే ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఎంత కష్టపడాలండి అవునా ఒక ఆయన అన్నాడు ఫస్ట్ ర్యాంకు మొత్తం విద్యార్థులందరికీ వస్తుందా ఏమిటి అన్నట్ట అంటే వాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు ఇంకా వాడు చదువే ఉంటుంది వాడు కృషి ఏ ఉంటుంది కనుక నీ అంబిషన్ ఫస్ట్ ర్యాంక్ అయితే కష్టం గట్టిగా పడతావు కనుక ఏది పొందితే మళ్ళీ వెనక్కి రావు ఏది పొందితే మరొక అవసరం ఉండదు అటువంటి పరిపూర్ణమైన భూమా అయినటువంటి సంప్లతోదకే సర్వత సంప్లతోదకైన జ్ఞానానందం కావాలనుకుంటే మాత్రం ఇదే కోర్స్ ఇక్కడ లక్షణం చెప్తున్నాడా సాధన చెప్తున్నాడా రెండూ చెప్తున్నాడు ఎలా ఉంటాడయ్యా అంటే ఆయనకి ఏ కామాలు ఉండో ఆనందంగా ఉంటాడో ఆ లోపల విషయం బయటకు కనబడుతున్న విషయం ఏంటంటే సుఖదుఖాలు వచ్చినా చలించడు వాడికి రాగము భయము క్రోధము ఉండదు అన్నాడు ఇక్కడ వీత అంటే విడవబడిన అనర్థం ఇక్కడ రాగభయ క్రోధములు మూడు పరిపూర్ణంగా విడిచిపెట్టేశాడు ఇతను ఇక్కడ ఈ శబ్దములు ఏదో ఒకసారి రాసేసుకుని చదివేసుకోవడం కాదండి ఇక్కడ రాగము అంటే ఆసక్తి మక్కువ తెలుగులో చెప్పాలంటే మంచి పదవి అంటే సృష్టిలో ఎన్నో రిలేషన్స్ ఉంటాయి ప్రతి వాడిని అవసరం కోసం చూస్తాం కృతజ్ఞత చూపిస్తాం అంతవరకు పర్వాలేదు అటాచ్మెంట్ అనేది వచ్చింది ప్రమాదం అది రాగం ఈ రాగం ఏర్పడగానే ఎన్నో వికారాలు ఏర్పడతాయి దానితో భయము క్రోధము ఇవన్నీ కలుగుతాయి రాగభయక్రోధములు తెలుసుకోవాలి ఇక్కడ కామం వల్ల వచ్చే వికారాలు ఈ మూడు కామం వల్ల వచ్చే వికారములకే రాగభయ క్రోధములని పేర్లు అంటే కామం వేరు రాగం వేరు భయం వేరు క్రోధం వేరు కాదంట ఇది తెలుసుకుంటే ఒక్క శత్రువు దొరికాడు మనకి లేకపోతే నలుగురు శత్రువులు అయిపోయి భయం వేస్తుంది వీళ్ళు ఎలా డీల్ చేయాలని ఇక్కడ రాఘభయ క్రోధాలకు మూలం కామం అది ఉంటే మిగిలిన మూడో వచ్చేస్తాయి ఇది తెలుసుకోవాల్సింది అందుకు కరోనా వస్తే తుమ్ము వస్తుంది దగ్గు వస్తుంది కానీ తుమ్ము దగ్గు కరోనా మూడు చెప్పవు కరోనా అని చెప్తాం కానీ కామం కరోనాకి లక్షణాలు రాఘభయ క్రోధములు ఇది తెలుసుకో ఇక్కడ రోగాన్ని గుర్తు చేసామని కాదు అనుభవంగా ఉన్నటువంటి దాన్ని ఉదాహరణగా చెప్తే తొందరగా అర్థమవుతుందని కనుక రాఘభయ క్రోధాలు చాలా ప్రమాదకారీయ అన్నాడు ఇక్కడ అటాచ్మెంటు మక్కువ ఇది ఏర్పడిపోతుందండి ఇక్కడ ఆ రాగం వల్ల భయం ఏర్పడుతుంది భయం ఏంటంటే ఇది పోతుందేమో అని భయం నిలబడదేమో అని పైగా నేను అనుకున్నట్టు ఉండదేమో ఇన్ని రకాల భయాలుంటాయి ఒకవేళ అనుకున్నట్టు లేకపోయినా పోయేటట్టు కనబడ్డ తాను ఏదైతే అతిగా ఆసక్తి చూపించాడో దానికి ఇంకొరితో అనుబంధం ఉన్న వాళ్ళ మీద క్రోధం ఏర్పడుతుంది ఇవన్నీ కూడా జ్ఞానికి భక్తుడికి ఉండవు ఇవి లేనివాడే భక్తుడు లేదు ఇవి లేనివాడే జ్ఞానుడు వాడు స్థితపడ్డే కలిగిన వాడు వాణ్ణి స్థితధీహి మునిరుచ్యతే వాణ్ణి స్థితిధి అని ముని అని మళ్ళీ ముని అంటారు అన్నారు ఇక్కడ ముని అని ఎవరినన్నానాలు ఇప్పుడు తెలిసిపోయింది కదా ముని అంటే గడ్డములు బాగా పెంచువాడు ఎందుకంటే అవి చూచిస్తాం అలవాటే అయిపోయింది గడ్డం బాగా పెంచే మునిలా కనబడతాడు కానీ మునికి గడ్డానికి సంబంధం లేదు ముని అనే మాటకు అర్థం ఏంటంటే మననశీలహా అన్నాడు ఇక్కడ నిరంతర ఆత్మతత్వ మననం అలా అన్నా సరిపోతుందా సాధన దశలో మననం కదా సిద్ధ దశలో మననం ఏముందని నిధిధ్యాసనమే కానీ మననశీలహా మునిహి అనే మాట సాధకుడైన మునిని చెప్తుంది ఎందుకంటే మహాత్ములు రెండు రకాలుగా ఉంటారు సాధకులు సిద్ధులు సాధకుడు కూడా పవిత్రంగా జీవిస్తాడు నిగ్రహంగా ఉంటాడు మననం చేస్తూ ఉంటాడు జపం చేస్తూ చింతన చేస్తూ ఇన్ని రకాలుగా ఉంటాడు కనుక వాడు గొప్పవాడే వాడికి నమస్కారం చేయాలి సిద్ధుడైన వాడు మననశీలడం లేదు అప్పుడు ఏం చెప్పాలంటే మునిస్సంలీన మానస అని అర్థం చెప్పాలి ఇక్కడ నాడు వాడు మనస్సు లైమైపోయిందిట ఎందులో ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత అనే మాట అలాంటిదంటే బల్లబేయ్య పెట్టిన పుస్తకం వలే కాదు అప్పుడు రెండు వేరుగానే ఉన్నాయి ఇది ఎలాంటిది అంటే అగ్నిలో వేసిన పుల్ల వంటిది అనుకోండి ఇక్కడ అది అయిపోయింది అది ఇక్కడ అది మనసలీనమానస అన్నప్పుడు అది అందులో తాదాప్యం చెంది పేరు మునేహిభావం మౌనం వాడు మౌని కూడా మౌని అంటే నిరంతర జ్ఞానానందం అనుభవించుట మౌన శబ్దానికి జ్ఞానమనే అర్థం అండి మరొకటలేదు జ్ఞానం భగవద్ అనుభవం అని అర్థం బ్రహ్మానుభవనకే జ్ఞానమని పేరు బ్రహ్మానుభవం పొందిపోయిన తర్వాత మౌనమే దీనికి మన రామకృష్ణ బ్రహ్మంస గొప్పగా చెప్తారు పువ్వు చుట్టూ తుమ్మి తిరుగుతున్నప్పుడు ఝంకారం చేస్తుంది పువ్వులో లీనమే తేనె ఆస్వాదించినప్పుడు మౌనంగా ఉంటుంది అన్నాడు ఇక్కడ కనుకనే సాధన దశలో మనం మంత్రం అన్నీ ఉండొచ్చు తుమ్మి ఝంకారంలాగా ఎందుకంటే పువ్వు చుట్టూ తిరుగుతోందిగా అది సాధన దశ లోపలికి వెళ్ళి మకరందాస్వాదన సిద్ధదశ అప్పుడు మౌనమే ఆ మౌనమే ముని అని చెప్పబడుతుంది ఇక్కడ ముని సంలీన మానస అనేది దుఃఖేశ్వను ద్విగ్న మన సుఖేశ వీతరాగ భయక్రోధ స్థితీర్మునిరుచ్యతి మనం అంటాం ఏం చేస్తామండి సంఘటనల జరుగుతున్నప్పుడు భయం కలగదా అని మరి రాగము ఒక వ్యక్తి మీద తీవ్రమైన ప్రేమ ఉంటుంది ఇంకో వ్యక్తి వాడి మీద ప్రేమే ఉండదు అంటే ప్రేమ అనేది వ్యక్తి అందులేదు నీ భావంలో ఉంది భయం కూడా అంతే నువ్వు ఏర్పాటు చేసుకుంటావు ఈ రాగం చాలా భయంకరమైనటువంటిదండి అది పరమాత్మను దూరం చేసేస్తుంది అందుకే విషయ రాగం ఉన్నంత వరకు విష్ణువుకు దూరం అవుతాం విషయ రాగాన్ని విడిచిపెట్టడా వైరాగ్యం అన్నారు వైరాగ్యం మీద ప్రీతి కలగనంత వరకు విష్ణువు దొరకడు ఇది తెలుసుకోవచ్చు విషయములయందు వైరాగ్యం విష్ణువునందు ప్రేమ ఈ రెండే మనల్ని తరింపజేస్తాయి అది రాగభయక్రోధములు మూడు లేనిటువంటి వాడు అన్నాడు ఇక్కడ మరి వాడు కూడా ప్రపంచాన్ని చూస్తాడు కదా అంటే దుఃఖేశ్వన ద్విగ్రవనా మనకు జరిగినట్టే స్థితప్రజ్ఞుడికి కూడా సంఘటనలు జరుగుతాయి ఇది తెలుసుకోండి మొన్ననే చెప్పుకున్నా వాడుకో ప్రపంచం మనకో ప్రపంచం ఇవ్వలేదు అటు ఇటు ఒకే ప్రపంచం కానీ మనలా వాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకని స్థితప్రజ్ఞుడికి ఇంద్రుడు స్వర్గం నుంచి అమృతం పంపడం అతడు మనలాగే భోజనం చేస్తాడు అవునా లేదా స్థితప్రజ్ఞుడికి తలనొప్పి వచ్చినా అక్కడే నొప్పి వస్తుంది తలనొప్పి రాదని లేదు ఇలాగే ఉంటాడు అంతేగాని అంత గురువుగారు ఆయనకి తలనొప్పి ఏంటండి అనుకోవద్ది ఇక్కడ అంతేగాని ఆయనకు ఆకలిస్తుందంటే అంత గురువువారికి ఆకలి ఏంటండి అని దేవుడు అంసట్టు పాప అని బాధపడతాడు తెలుసుకోండి అక్కడ వాడికి ఈ విధంగా మనలాగే సుఖదుఖాలు కలుగుతున్నప్పటికీ ఈ రెండింటికి చలించడు గొప్ప విషయం అక్కడ ఉన్నది ఇది ఎలాంటిదంటే ఒక ప్రవాహం పొంగి వెళుతోంది పైన వంతెనుంది వంతెన మీద కూర్చున్నవాడు చక్కగా చూస్తుంటాడు అందంగా కానీ ప్రవాహంలో పడ్డవాడు ఆ తరంగాలను చూసి ఆనందిస్తాడు కొట్టుకుపోతాడు కనుకనే సుఖదుఖాలని సాక్షిగా చూస్తూ రాగభయ క్రోధము లేకుండా ఉన్నటువంటి వాడు వంతెన మీద కూర్చొని ప్రవాహాన్ని చూస్తూ ఆనందిస్తున్నట్టు ఉంటాడు ఇక్కడ ఇది వాడి స్థితి అలా ఉంటుంది అతీత స్థితి అంటే అలాగే భయం ఉన్నదే సాధారణంగా సంఘటన కంటే భయం ప్రమాదం అండి సంఘటన పెద్ద కాదు ఒక ఆయన పాపం ఏవో మంత్రాలు అవన్నీ సాధన చేయగానే సూక్ష్మశక్తులు దర్శనమైంది దానికి ఇవన్నీ వస్తూ ఉంటాయండి కానీ అవి కూడా గొప్పవే కానీ అదే పరమార్థం మోక్షం కాదు అది చెప్పడానికి ఇక్కడ చూసారా ఇతర సంస్కృతుల్లో ఒక్క యోగ సిద్ధో ఒక మంత్రసిద్ధో పెద్ద వండర్లా కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన గ్రంథాల కంటే గొప్పగా ఉంటాయి మంత్రసిద్ధి యోగ సిద్ధి అంతకంటే గొప్పదైన బ్రహ్మజ్ఞాన సిద్ధిని చెప్పిన భారతీయ సంస్కృతికి నమస్కారం చేసుకున్నాను ఇప్పుడు కథ ఏమిటంటే ఆయన సూక్ష్మశక్తుల దర్శనమైంది సూక్ష్మల దర్శనమే కానీ ఆయన చేయించేయలేడు మార్చలేడు మనకు కనబడదు వాడికి కనబడింది అంతే ఇక్కడ ఏం లాభం ఓ భయంకరమైన పిశాచు ఉంది అదృష్టవశత్తు మనం చూడలేం అదృష్టవశత్ ఏదో మంత్రం చేశారు పిషాదం కనబడింది అనుకోండి దాన్ని కంట్రోల్ చేయడం పాడూ లేదు ఇంకా అది వాళ్ళని పెట్టి పీడిస్తుంటే కనబడుతూ ఉంటుంది భయపడుతుంటే ఏం చేస్తాం కనుక కొన్ని కనబడకపోవడమే బెటర్ తెలుసుకోండి వాడికి కనబడ్డాయి ఏం చేస్తాం అలాంటప్పుడు ఆయనకి ఒక రోగదేవత కనబడిందిట ఉంటాయండి అంటు రోగాలకి వీటిని దేవతలని మారీలు అవి ఆ దేవతలు ఉపాస్య దేవతలని కాదు బ్రహ్మము కాదు అవి ఉంటాయి అవి పీడించడానికి వస్తూ కర్మ రాసి పెట్టుంటే ఆ రోగరూప దేవతల్ని ఎముడు పంపిస్తట్ట అలా ఒక దేవత వచ్చి ఒక ఊరిలో మొత్తం చాలామందిని చంపేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఇది కనబడింది ఎవరు నువ్వు అన్నాడు నువ్వు ఫలానా రోగదేవతనే అంది అప్పుడైతే కలరా దేవత ఇప్పుడు కరోనా దేవత ఏదన్నా పర్వాలేదు హిందువులు కరోనాను కూడా దేవత చేసేస్తారన్నాడు వాడు జోకేస్తా ఉండి చేస్తాం మేము ఎందులో శక్తి ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది ఏం చేస్తాం నీకు మా దేవత విజ్ఞానం అర్థం కాదు చెప్తా విను దానికి కూడా ఉంటుంది దానికో మనసు ఉంటుంది వింటుంది మాట ఆ కలరాతో డిస్కస్ చేసేనా లేదా ఆ కరోనాతో డిస్కస్ చేసేనా నువ్వు వచ్చావు ఎందుకు వచ్చావు అంటే తినిపోవడానికి వచ్చాను అన్నది నిష్ఠానుసారం తింటావా లేదు ఎంతమందిని తినాలో నాకు లెక్క ఉంది అన్నది ఆ లెక్క ఉన్న వాళ్ళని తింటానన్నది తెలుసుకోండి అందుకని రోగం వచ్చినా అందరూ భయపడక్కర్లే భయపడని వాడిని తింటుంది భయపడిన వాడిని తింటుంది అని పని ఇక్కడ రాసి పెట్టుండి తింటుంది ఇక్కడ కానీ నాకు ఎమ్డుకు లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టు పట్టుకొచ్చి ఒక్కొక్కడిని ఎవరిని తినాలో మరి తిన వెళ్ళిపోతున్నాను లిస్టులో ఎంతమంది ఉన్నారని ఆ వందమంది ఉన్నారు అంటే నువ్వు వంద మందిని తినలేదు నాకు స్టాటిస్టిక్స్ వచ్చింది నువ్వు వెయ్యి మందిని తిన్నావు వంద మందిని తినలేదు కనుక నువ్వు వంద మందిని తినమని ఎముడిచ్చినా నువ్వు వెయ్యి మందిని ఎందుకు తిన్నావు అంటే వంద నేను తిన్నాను తొమ్మిది వందలని భయం తింది అందుటి ఇక్కడ అంటే ఇక్కడ రోగం మీద భయంతో చచ్చిపోయారు కొంతమంది నా వల్ల చచ్చింది మాత్రం వంద మంది భయం వల్ల చచ్చింది తొమ్మిది మంది అంత భయంకరమైందండి భయం అంటే వీత రాగ భయ క్రోధహ ఆ రాగము భయము క్రోధం ఈ మూడు కూడా నీ స్వస్వరూపాన్ని తెలియని ఊవి తెలుసుకో ఇక్కడ ఎందుకంటే నీటికి కల్లోలం ఏర్పడుతున్నంత సేపు బురద పైకి వస్తూనే ఉంటుంది ఏమన్నా లేదా కల్లోలం దేనివల్ల ఏర్పడుతుంది చూడు కోరిక రాగానే ఒక అది తీరలేదు అనగానే అది క్షోభిస్తోంది ఇంకా దాని భయం కలిగింది ఇంకా క్షోభొస్తుంది ఇంత కదిలిపోతూ ఉంటే అలలతో నీరు ఎప్పుడు తేటపడుతుంది నీటి అడుగున బంగారం ఎప్పుడు కనబడుతుంది మనస్సు అనే నీటిలో రాగభయక్రోధములు అలల్లా రేగిపోతూ ఉంటే బురద పైకొస్తూనే ఉంటుంది నీలో ఆ మనస్సుకి వెనక ఉన్న ఆత్మ అనే బంగారం కనబడదు ఇది తెలుసు ఇక్కడ వీత రాగభయక్రోధ స్థితీర్మునిరుచ్చతే అందుకే ఎప్పుడు స్థితప్రజెంట్ బాగా గుర్తుపెట్టుకో అతకు సుఖాలకు పొంగిపోడు దుఃఖాలకు కుంగిపోడు రాగభయక్రోధములు లేనివాడు అయి ఉంటాడు మునిహి అయి ఉంటాడు పైగా మరొకడు చెప్తున్నాడు ఎస్ సర్వత్ర అనభిస్నేహ తత్త్ ప్రాప్య శుభాశుభం నాభినందీ నేష్టి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత ఈ చెప్పడంలో దుక్షస్వను ద్విగ్నాహ మనహ దగ్గర వైరాగ్య లక్షణం చెప్పారు ఈ శ్లోకంలో సమత్వ లక్షణం చెప్తున్నాడు ఎందుకంటే ఒకేలాగున్నాయి రెండు అనిపిస్తుంది కనుక చెప్పడం ఈ రెండూ కూడా పరసంవేద్య లక్షణములే చితప్రజ్ఞుల లక్షణాలే ఇక్కడ తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అనే మాట నాలుగు మార్లు వస్తుందండి దశ ప్రజ్ఞాప్రతిష్ఠిత ఎక్కడొచ్చినా స్థితప్రజ్ఞుడు గురించి చెప్తున్నాడు ప్రతిష్ఠిత ప్రజ్ఞాత అంటే స్థితప్రజ్ఞుడు అనర్థం ఇక్కడ ఎప్ సర్వత్ర అనభిస్నేహ అతడు అన్ని చోట్ల అనభిస్నేహుడై ఉంటాడు అభిస్నేహం అభిస్నేహం అంటే తీవ్ర ఆసక్తి అర్థం ఇక్కడ అతడు దేని తీవ్రమైన ఆసక్తి ఉండదు స్నేహం అనే మాట తెలుసా మీకు స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అన్న లోకంలో వ్యవహారం ఉంటుంది కానీ ఫ్రెండ్షిప్ అంటే ఎవరిద్దరు ఫ్రెండ్స్ అనే కాదు దేనితో నీకు జుడ్డు అంటుకున్నా అది స్నేహమే అసలు స్నేహం అంటే జుడ్డు అని అర్థం అండి తెలుగులో కూడా నెయ్యము అని రాస్తారు మరి నెయ్యినుంది కదా జిడ్డు అది అది అభిస్నేహ అభి అంటే స్ట్రెస్ ఇచ్చాడు అన్ని విధాల అంటుకొనుట అన్ని విధాలా అంటుకొనుట ఏ విధంగానూ లేనివాడు సర్వత్రా అనభిస్నేహ అతను దేనితో అంటుకోడు ఇది చెప్పడం ఇక్కడ దేనియందు అతనికి ఆసక్తి లేదు అభిస్నేహం అంటే తీవ్ర ఆసక్తి అర్థం అనభిస్నేహ అంటే తీవ్రాసక్తి లేనివాడై ఉంటాడు తీవ్రాసక్తి లేనివాడై ఉంటాడంటే మాకు ప్రవచనం మీద తీవ్ర ఆసక్తి లేదు కనుక మేము అనభిస్నేహ అంటే సరిపోదు ఇక్కడ నీకు అభిస్నేహం లేదు కానీ వెంటనే వెళ్ళి టీవీ సీరియల్ చూడు కానీ అక్కడ అభిస్నేహం పుట్టుకొస్తుంది కనుక సర్వత్ర అనభిస్నేహ అన్ని చోట్ల కూడా అభిస్నేహం లేకుండా ఉండాలి తత్తత్ప్రాప్య శుభాశుభం అయితే వాడికి అనభిస్నేహం ఉందని నీకు తెలుస్తుంది అంటే వాడికి శుభాశుభాలు కలిగినప్పుడు నా అభినందతి నా ద్వేష్టి శుభం కలిగినప్పుడు అభినందతి లేదు అదేవిధంగా అశుభం కలిగిన ద్వేషము లేదు ఇక్కడ ఇందాక విన్నట్టు దుఃఖేశ్వర ద్విగ్న అలాగే ఉంది కదా చిన్న తేడా ఉన్నదండి ఇక్కడ సుఖదుఖాలు అక్కడ చెప్పాడు ఇక్కడ మనం లోకంలో శుభము అశుభము అనుకునేవాడికి వచ్చినప్పుడు ఒకదానికి ఆనందించడం కానీ ద్వేషించడం కానీ చేయడం అన్నాడు ఇక్కడ ద్వేషం అనేటువంటి విషయం వస్తున్నాడు ద్వేషం కూడా లేదు మన రాగం లేదంటే ద్వేషం ఉంటుంది దేని మీద రాగం ఉంటుందో వెంటనే పక్కన ద్వేషం కూడా తెచ్చుకుంటాం మనం కానీ రాగం ద్వేషంలోకి తీసుకెళ్ళి బుద్ధిని ఎంత చేస్తుందో తర్వాత చెప్తాడో తెలుసుకుందాం మొత్తానికి ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు నా అభినందతి నా ద్వేష్టి ఈ మాట కూడా ఉపనిషన్మాత చెప్తుంది నారదులు వారు చెప్తారు దేన్ని పొందితే ఒకదానియందు ఆనందము మరొకదానియందు ద్వేషము లేకుండా నిరంతరం ఒకే ఆనందంలో ఉంటాడో వాడు భక్తుడు అని చెప్పాడు అందుకే పరమాత్మ ఎందు మనసు నిలిపిన వాడికి లోకంలో ఏ విషయం చలించ చేయలేదండి అది తెలుసుకోవాలి కానీ మన ప్రయత్నమంతా బుద్ధిని తీసుకెళ్ళి భగవంతుడితో పెట్టడం మొత్తం అదే సాధన సాధన మరొకటి కాదు మరి భగవంతుడు అండి పరమాత్మనండి ఎక్కడ ఉన్నాడు లోకాలని ఏలుతూ అన్నప్పుడు నీకు బాహ్యంగా ఉన్నాడు అనుకుంటావు లోకాలని నడుపుతూనే నన్ను నడుపుతూనే నాలో ఉన్నాడు అన్నప్పుడు నీలో ఉన్నవాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తావు నీలో ఉన్నప్పుడు ఆత్మ అంటావు అంతటా ఉన్నప్పుడు ఈశ్వరుడు ఏదైనప్పటికీ కూడా వాడిని పట్టుకోవడమే ప్రధాన విందులో చూపిస్తున్నది నాభినందతి నా ద్వేష్ఠి తస్య ఎవడి ప్రజ్ఞ ప్రతిష్ఠితమైందని చెప్పగలవంటే శుభాశుభాలు కలిగినప్పుడు కూడా ఎవడు నా అభినందతి నద్విష్టి అటువంటి వాడు అని దీని బట్టి సుఖ దుఃఖాలు జ్ఞానానికి భక్తికి వివేకానికి గీటురాళ్ళు అని మనకి స్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠిత ఈ మాట చాలా అవసరమండి ఇక్కడ తర్వాత శ్లోకంలో కూడా తస్యప్రజ్ఞాప్రతిష్ఠిత అంటాడు యాభై ఎనిమిదవ శ్లోకంలో అక్కడి నుంచి సబ్జెక్టు మరొకటి మనకు బోధించడానికి తీసుకెళ్లాడు గనక స్థితప్రజ్ఞాని కానీ ప్రజ్ఞాప్రతిష్ఠితాన్ని కానీ వాడలేదు అంటే అక్కడ స్థితప్రజ్ఞ లక్షణం తర్వాత చెప్పట్లేదు కొన్ని ప్రత్యేక బోధలు చేయబోతున్నాడు మళ్ళీ ఆయన లక్షణం చెప్పేటప్పటికల్లా అరవై ఒకటవ శ్లోకంలో తస్యప్రజ్ఞాప్రతిష్ఠిత అన్నాడు గమనించుకోండి మళ్ళీ అరవై శ్లోకంలో చెప్తాడు తస్యప్రజ్ఞాప్రతిష్ఠిత అనేటువంటి మాట ఎందుకంటే ఆయన ప్రశ్నలు ఎన్ని వరుసగా అడిగాడు వాడికి సమాధానం చెప్పడం కోసం తీసుకున్నాడు మధ్యలో ప్రస్తావనలో స్థితపురుడు ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడు స్థితప్రజ్ఞుడు కానివాడు ఎలా ఉంటాడో కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి వాడు ఎలా ఉంటాడంటే ఆ స్థితి లేని ఎలా ఉంటాడో కూడా తెలియాలి కదా అంటే వాడు తెలియడం అండి ప్రతివాడు అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు కనబడడం కష్టం కానీ గత ప్రజ్ఞుడు చాలామంది కనబడతానన్నాడు స్థితప్రజుడికి ఆపోజిట్ పదం గతప్రజ్ఞ వాడి స్థిత ఇప్పుడు గత ప్రజ్ఞైపోయింది వాడి ఇంకేమున్నది ఇక్కడ వాడు ప్రజ్ఞ నిలబడింది ఇప్పుడు ప్రజ్ఞైపోయింది బుద్ధి బుద్ధి పోతుందనేవాడు బుద్ధి లేదు అలా అనడానికి బుద్ధిపోవడం ఏంటో ఏంటో మా స్వామి తర్వాత చెప్తారో అక్కడ తెలుసుకుందాం అది ఇంకా బాగా అవసరమైన శ్లోకం ఎందుకంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ ఎలా ఉండాలో చెప్పడం ఎంత అవసరమో ఎలా ఉండకూడదో చెప్పాలండి ఇక్కడ ఇది మొదటి అవసరం ఎందుకంటే ఎలా ఉండాలో అలా ఉండలేదు మనకు తెలుస్తుంది ఎలా ఉండకూడదు అలా ఉన్నాం కనుక ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్ సమస్య ఏది అది ఎలా ఉండకూడదు అలా ఉన్నాం కనుక అలా ఉండకూడదు చెప్పడానికి ముందు చెప్పాలి మనకి ఇక్కడ అప్పుడు అది పరిహరించుకోవాలి ఇది క్రమం మొత్తానికి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠ అనే మాట చాలా విశేషమైన మాట అతడి ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉన్నది అంటే అతడి స్థిత ప్రజ్ఞుడు అనే మాట చెప్పాడు ఎవడు అనభిస్నేహుడై శుభాశుభములు కలిగినప్పుడు నా అభినందతి నా ద్వేష్టి అతడు ప్రజ్ఞ ప్రతిష్ఠితమైందని తెలుసుకో ఇక్కడ ప్రతిష్ట అనే మాట చాలామందికి ఇష్టం కదండి అది కోరుకోవాడెవడు ఒక్కసారి ప్రతిష్ట ఇక్కడది వదిలేస్తే ప్రతివారికి ప్రతిష్ట ఇష్టమే కీర్తి ప్రతిష్టలు అంటూ ఉంటాం ధనప్రతిష్ట కుల ప్రతిష్ట అన్నీ కూడా దానితో గర్విస్తూ ఆ ప్రతిష్టలు కోరుకుంటాం ఇన్ని ప్రతిష్టలు అడుగుతాం కానీ ఈ ప్రతిష్ట ప్రజ్ఞాప్రతిష్ఠ ఎవడో అడగడయ్యా అన్నాడు ఎందుకంటే చేతులు అన్ని రేఖలు బాగున్నాయండి ఆయుష్యేక తప్ప అన్నట్టే ఆయుష్యేకే లేనప్పుడు ఎన్ని రేఖలు ఉంటే ఏం లాభం అని పోయేవే అవునా లేదా కానీ ఎన్ని ప్రతిష్టలున్నా ప్రజ్ఞాప్రతిష్ఠ లేకపోతే సర్వనాశనమే తెలుసుకోండి ఇక్కడ అది ఒక్కడుంటే ఎన్నైనా సాధించవచ్చు అందుకు ప్రజ్ఞాప్రతిష్ఠ అంత గొప్పది అన్నాడు ఇక్కడ అదే నైతాదృశం బ్రాహ్మణ శాస్తి విత్తం యథైకత సమత సంగత అందుకే బ్రాహ్మణుడికి విత్తం ఏమిటంటే బ్రాహ్మణుడు అనగానే మళ్ళీ తెలుసుకోవాల్సిందంటే వ్యవహార దృష్ట్యా బ్రాహ్మణ క్షత్రియ అనేది కర్మల విషయంలో ఆ విషయంలో వేటి పరిధులు వాటివి వాటిని మనం గౌరవిస్తాం కానీ జ్ఞానదృష్ట్యా ఎవడైనా కూడాను బ్రహ్మచింతన భక్తి సాధన చేసిన బ్రాహ్మణుడు అవుతాడు అటువంటి బ్రాహ్మణుడికి అంటే బ్రహ్మజ్ఞానం కలవాడికి మూడే విత్తములుట మూడే విత్తములు విత్తం అంటే ఏంటండి సంస్కృతం కనుక అలా మొహ పెట్టారు కానీ విత్తం అంటే సొమ్ము అని కానీ మొహాలు విచ్చుకుంటాయి మూడే విత్తములు ఉంటాయి ఎవరికి బ్రహ్మజ్ఞానికి మూడే విత్తములు ఆ మూడు విత్తాలు మన దగ్గర ఉన్నాయా లేదా అని తెలుసుకుంటే మనం డబ్బు కలవాడము తెలిసిపోతుంది ఆ మూడు విత్తములు ఏంటంటే యథ ఏకత సమత అసంగత ఏకత సమత అసంగత ఈ మూడు విత్తములు కలిగిన వాడే బ్రాహ్మణుడున్నాడు ఇక్కడ వాడి దగ్గర మూడే ఉంటాయి జ్ఞానంలో ఏకత్వము అదేవిధంగా చిత్తములో సమత్వము వ్యవహారంలో అసంగత మూడు ఉండాలిటండి ఇక్కడ అది యథైకత సమత అసంగత అవి విత్తములు అన్నాడు జ్ఞానంలో ఏకత్వం ఉండాలి అంటే ఎన్ని కనబడుతున్నా అంతా ఒకే బ్రహ్మం బుద్ధి ఎప్పుడు తెచ్చుకోవాలి అదంత తేలిక కాదు అందుకు తెచ్చుకోవాలని చెప్తున్నాం ఇక్కడ ఎందుకు తెచ్చుకోవాలి అది వస్తే కానీ శాంతి లేదు ఇక్కడ అందుకే ఏకత అది జ్ఞానదృష్ట్యా ఏకత సమత చిత్తమ సమత్వంలో ఉండాలి చిత్తమ సమత్వము అంటే ద్వంద్వలు కలుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా అటు ఇటు అయిపోకూడదు నన్ను ఏం చేయమంటానండి కష్టాలు అలా ఉన్నాయి కానీ ఇలా అయిపోయానండి ఒక ఆయన అన్నాడు సాధన చేసుకోరా అంటే ఏం చేస్తానండి కష్టాలండి అవి ఆలోచిస్తూ ఆలోచిస్తూ జపం చేసుకోలేకపోతున్నాను అండి ప్రతివాడు ఏదైనా సాధన చేయమంటే చెయ్యకుండా ఉండడానికి కారణాలు చెప్తారు అదే చేయడానికి కారణాలు వెతుకు అవి దొరుకుతాయి కానీ మనం అసలు చెయ్యాలని లేదు కనుక ఈ కారణాలు తెచ్చుకుంటాం అవునా లేదా అండి ఇక్కడ రోజు వాకింగ్ చేయని డాక్టర్ గారు చెప్తాడు నాకు ఎక్కడ కుదురుతుందండి పొద్దుట్లో వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టం నాకు ఆఫీసుకి వెళ్ళాలి ఇది చేరి ఇరవై నాలుగు గంటలు తీరుకుండదని అంటాడు నీకు తీరుకు లేకపోతే డాక్టర్ సమస్య కాదు నీ సమస్య అది మర్చిపోకు ఆయన్నేదో బుకాయించడం కోసం చెప్తున్నావా ఏమిటది బాధ కానీ గమనించకల్సిన సమస్యలు మనవి ఇక్కడ అందుకు ఇది వచ్చినప్పుడు అది అయిపోవడం అది ఇచ్చినప్పుడు ఇది అయిపోవడం కాదు కొంతమంది అలాగే చెప్తారు సుఖాలు వచ్చినప్పుటా ఒక బాధ దుఃఖాలు వస్తే మరొక బాధ దుఃఖాలు వచ్చినప్పుడు ఆ సాధన చేయడం టైం మనస్సు వెళ్ళట్లేదు దుఃఖాలు వచ్చినప్పుడు ఎప్పుడూ దుఃఖపడంతోనే అయిపోతుంది కనుక మనస్సు కుదిరిపడట్లేదండి జపానికి కూర్చుంటానా ఈ కష్టాలు గుర్తుకొస్తాయి ఎలా వేటపడతాననిపిస్తుంది అందుకే జపం చేయడు తర్వాత భగవంతుడు దయ వల్ల కష్టాలు పోయి సుఖాలు వచ్చాయి డబ్బు వచ్చింది డబ్బు రాగానే జనం పెరిగారు పనులు పెరిగాయి బిజీ అప్పుడు అడిగారు ఏమండీ ఇప్పుడు అప్పుడైతే కష్టాల వల్ల జపం చేయట్లేదు అన్నారు కదా ఇప్పుడు కష్టాలు పోయే కదా చేస్తున్నారా ఇప్పుడు తీరికి ఎక్కడండి అంటారు ఇక్కడ ఇలా ఉంటుందండి పరిస్థితి వాడు ఎప్పుడు తరిస్తాడు చెప్పండి అందుకే దుఃఖాలు పోనియండి సాధన చేస్తాను సుఖాలు రానివ్వండి సాధన చేస్తానంటే మా అన్నమయ్య భాషలో తరంగాలు తగ్గేకి సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదయ్యాడ తగ్గదును స్నానం చేయపో దాహమరగిన వెనుక తత్వం ఎరుగదాహమేలగుతా తత్వమే మెరుగు దేహంబు కల అన్ని దినములకు పదార్థ మోహమేలగుతా ముదమేలు కలుగు వాయుధాలు వేసిన వాడికి అవి జన్మలగా మారుతాయి తప్ప వాడి జన్మలో పొందలేడు ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే అసంగత వ్యవహారంలో అసంగత దేనికి అంటకుండా ఉండాలి చిత్తములో సమత్వం ఉండాలి జ్ఞానంలో ఏకత్వం ఉండాలి ఈ మూడు ఉంటే వాడు సంపన్నుడు ఎంత చక్కని మాట అలా ఉన్నవాడు ఇలా ఉంటాడయ్యా అయితే వాడికి మాత్రం ఇంద్రియాలు ఇది చూడండి స్థితప్రజ్ఞుడు కూడా మళ్ళాగే ఉన్నాడు నేను చూశానండి ఆ మధ్య వన మహర్షిని ఆయన కూడా నాలుగే భోజన చేశాడండి ఆయన కుర్చీలో కూర్చున్నాడండి మంచం మీద పడుకున్నాడండి ఏమిటి ఆయనకి విషయాలు ఉన్నాయి కదా అంటే ఆయనకి ఇంద్రియాలు నీకు ఇంద్రియాలు ఉండొచ్చేవి కానీ ఆయన ఇంద్రియాలు అలాంటివంటే ఇప్పుడు యదా సంభరతే చాయం కుర్మోంగనీవ సర్వసంద్రియార్థేభ్యశ ప్రజ్ఞాప్రతిష్ఠిత ఎందుకు కూడా ఆశీత అనే దానికి సమాధానం అతడి ఇంద్రియములు యదా సంహరతేచ అయం కుర్మోంగానీవ సర్వస అతడి ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే ప్రయోగోపసంహారంలో స్వాధీనమై ఉంటాయి అన్నాడు ప్రయోగం ఉపసంహారం అంటే విడిచిపెట్టడంలో తిరిగి తీసుకోవడంలో తన స్వాధీనంలో ఉంటాయట ఇంద్రియాలు మనము ఇంద్రియాల అధీనం మనము అంటే సామాన్యుల అర్థం ఇక్కడ అందరూ మహాత్ములు ఉన్నారు వాళ్ళతో పోల్చి చెప్పట్లేదు సామాన్యులైనటువంటి వారు ఇంద్రియాలకు అధీనులు అవుతారు స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకుంటాడు దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందంటే ఇంద్రియాలు తీసి పారేసేసినవి కావు నిగ్రహం చెప్పడం కోసం ఇంద్రియాలను పట్టుకుని ఇంద్రియార్థాల వెంట తిరక్కయ్యా చెప్తారు కానీ ఇంద్రియాలు సామాన్యం అండి భగవంతుని ఇచ్చి ఒక్కటి లేకపోయినా తెలుస్తుంది బాధ కానీ ఇంద్రియాలు ఈశ్వరు చేతిని ముందు తెలుసుకో ఇంకా నీ అహంకారం పోతుంది ఎన్ని పుణ్యాలు చేయడం వల్ల ఈశ్వరుడు ఈ చేతికి లేపే శక్తి ఇచ్చాడు చర్మానికి స్పర్శించాడు ఇచ్చాడంటే ఆ శక్తిగా ఆయన ఉన్నాడు కంటిలో చూసే శక్తిగా ఆయన ఉన్నాడు కంటికి చూసే శక్తినిచ్చాడు అనకండి కంటిలో చూసే శక్తిగా ఆయన ఉన్నాడు చేతిలో పట్టే శక్తిగా ఆయన ఉన్నాడు ఇదంతా నాదేనండి అంటే ఒక్కడే పని చేయకపోయినా అప్పుడు తెలుస్తుంది నీది కాదని ఇవి ఉన్నప్పుడు ఇంకా ఇవి సద్వినియోగం చేసుకోవద్దు అప్పుడు కమలాక్షణ నటించు కరమలు కరమలు ఇవన్నీ వస్తాయి మొత్తాన్ని స్థితప్రజ్ఞుడు ఆయన సాధన శక్తి దాటిపోయాడు ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయి లోకం ఉంది వ్యవహారం ఉంది ఆయనకి ఆకలిస్తుంది ఆయనకి దప్పికంది ఆయన కర్మానుభవం ఒకటి ఉంటుంది ఆ స్థితులు ఇంద్రియాలు ఎలా వాడతాడు అంటే కూర్మము అనగా తాబేలు తన అంగముల్ని ఏ విధంగానైతే ప్రయోగిస్తు ఉపసంహరిస్తుందో దానికి తెలుసండి అవసరమైనప్పుడు బయటకు తీస్తుంది నాలుగు కాళ్ళు మూతి బయటకు తీస్తుంది చక్కగా పాకుతుంది కావాల్సిన తింటుంది ప్రమాణం వచ్చిందనే ఇక్కడ అది తెలియాలి ఇక్కడ అంటే జీవయాత్ర వ్యవహారానికి ఎంత అవసరమో అంత మాత్రమే ప్రపంచంతో అనుబంధం ఇక్కడ అది సహజంగా జరుగుతుంది జ్ఞాని అయినప్పటికీ కూడా శరీరం అలసినప్పుడు సమయానికి నిద్ర వస్తుంది సమయానికి ఆకలి వస్తుంది అంతవరకే కానీ ఆ రుచి తినాలి ఈ రుచి తినాలనే ఆసక్తి లేదు నిద్రని పక్కకు తిప్పేసేనా టీవీ చూసేయాలని తాపత్రయం లేదు ఇలాగా ఆ ఇంద్రియాలని వాటి అవి ఏవి కోరుకుంటున్నాయో అటువైపు తిప్పకుండా తన స్వాధీనంలో పెట్టుకుంటాడు ప్రయోగోపసంహారంలో ఇక్కడ తాబేటితో పాల్చడం అన్నిటికంటే గొప్ప విషయం అండి పైగా తాబేలు మా స్వామివారి అవతారాల్లో ఒకటి అది కూడా బాగుంది అంటే ఎక్కువ నేను లాగను కానీ ఇక్కడికి ఆమాత్యం చేసుకుంటే చాలు ఇంద్రియాలను తన స్వాధీనంలో పెట్టుకోగలుగుట అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం వాడికి వేవీ లేవండి ఎన్ని కబుర్లు చెప్పండి అన్నిటికీ బేస్ ఇంద్రియ నిగ్రహం అన అన్నిటికంటే గొప్పది ఇంద్రియ నిగ్రహం ఇది తెలుసుకోవాల్సింది ధర్మం గురించి చెప్పేటప్పుడు సత్యము అహింస శౌచము అస్తేయమని నాలుగే చెప్పాడు మరి ఇంద్రియ చెప్పలేదండి అంటే ఇల్లు ఉన్నప్పుడు ఈ గది ఆ గది అన్ని వర్ణించారు కానీ పునాది గురించి చెప్పలేదండి అంటే అలా ఉంటుంది ఇక్కడండి ఇల్లు చూసొచ్చాక ఇంట్లో ఆ బాగుంది ఈ బాగుంది హాల్ బాగుంది అంటాం కానీ పునాది బాగుంది అని కానీ పునాదు లేకపోతే నీ గది కానీ అన్ని ధర్మాలు ఇంద్రియ నిగ్రహం అనే పునాదు ఉంటే అని ఇంద్రియ నిగ్రహం ఇది చాలా అవసరం ఇంద్రియ నిగ్రహం ఇది లేనప్పుడు పరం లేదు అది చెప్తారు కానీ సాధ్యం అవుతుంది అంటే అయితే జన్మలో పరం కోసం ప్రయత్నించకపో పరం కాదు కదా యహం కూడా లేదు పరీక్షలో పాస్ అవ్వాలన్నా ఇంద్రియ నిగ్రహం కావాలి అవునా లేదా ఒక పిల్లలందరూ కలిసి ఆడుకోవడానికి రమ్మన్నారు ఇతరుగా పరీక్ష చదువుకోవాలి ఆట మీద చాపల్యం అప్పుడు ఇంద్రియ నిగ్రహం లేకపోతే చదువుకోగల చెప్పండి అంటే ఆ దశ నుంచి కూడా ఇంద్రియ నిగ్రహం కావాలి చూడండి ఇక్కడ అందుకే ఇది సామాన్యునికి భగవద్గీత పాఠం లౌకిక విషయ సిద్ధికి భగవద్గీతే పాఠం పరమార్థ సిద్ధికి భగవద్గీతే పాఠం నువ్వు అప్లై చేసుకో దేనికి తగ్గట్టు అది అందుకే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అనేది స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను తన స్వాధీనంలో పెట్టుకుంటాడు ఇంకా స్థితప్రజ్ఞ లేనివాడు తాను ఇంద్రియాలు లొంగిపోతాడు ఇంద్రియాలు ఎటులాగితే అటుపోతాయని ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అయితే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం గొప్ప విషయం అని చెప్తున్నాడు ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యస ప్రజ్ఞాప్రతిష్ఠిత ఆయన తన ఇంద్రియములను కూర్మోంగానీవ తాబేలు తన యొక్క అవయవాల్ని లోపలికి లాక్కున్నట్టు అవసరమైనప్పుడే బయటకు తీసుకొచ్చినట్లుగా తన ఇంద్రియాలని తన స్వాధీనంలో పెట్టుకుని ప్రయోగ ఉపసంహారముల విషయంలో తన వశంలో పెట్టుకుంటాడు అటువంటి ప్రజ్ఞే ప్రతిష్ఠితమైందని అర్థము తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత వాడి బుద్ధి బ్రహ్మమునందు ఉంది దానికి భిన్నంగా ప్రవర్తించడు ఇంద్రియములు వాటి సహజమైన క్రియవాడివి చేస్తూ ఉంటాయి ఇది ఎలా జరుగుతుందండి అంటుకోకుండా అంటే పొద్దున్నీ మనం స్నానం చేయడానికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు బ్రష్ చేస్తాం స్నానం చేస్తాం అయిపోయింది అంతేగాని అవి చేసినప్పుడు నేను స్నానం చేసేదను బ్రష్ చేసేదని ఆసక్తి దాని మీద ఏకాగ్రత ఉంటాయా లేదు ఇవాళ రాత్రి నుంచి రేపు ఎలా బ్రష్ చేస్తారంటే అనుకుంటూ పడుకోం కదా అప్పుడు కదా ఆ పని చేస్తాం ఆ పని చేసినప్పుడు బ్రష్ చేసేది దాని మీద ఆసక్తి అటాచ్మెంట్ ఉండదు చేస్తాం ఆ చేసినప్పుడు సరిగ్గా చేస్తాం మళ్ళీ ఆ క్రియలు మనం ఎలా చేస్తామో సమస్త లోక వ్యవహారాలు స్థితప్రజ్ఞుడు అదే విధంగా చేస్తూ ఉంటాడు ఇక్కడ అంటకుండా చేయడం అనేది మనకు కొన్ని విషయాల్లో అలవాటు వాళ్ళకి అన్ని విషయాల్లోనూ అలవాటు అని ఇక్కడ ఆ విధంగా చేయడానికి అవసరం అది జీవయాత్ర మనకు వచ్చినవి చేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే కానీ సోమరితనం కాదు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం అది తెలుసుకోవాలి ఇక్కడ ఆ స్థితప్రజ్ఞుడు ఎక్కడైనా ఉండవచ్చు ఎందుకంటే వాడికి ఏది అంటది కనుక ఎక్కడైనా ఉంటాడు అదే ఇది ఉంటే ఇది అంటేస్తుందేమో అని దూరంగా ఉండడం సాధన దశలో ఎక్కడున్నా నాకేం పర్వాలేదు ఏది అంటదు అనే స్థితి హేయోపాధేయవర్జిత అనే స్థితి అది చిత్తపజ్ఞుడి యొక్క లక్షణం హేయమీ లేదు ఉపాధేయము లేదు ఆ స్థితిలో ఉన్నాడు కానీ ఇంద్రియాలను ఆ విధంగా కంట్రోల్లో పెట్టుకుంటాడు అన్నారు ముందు దీన్ని తాబేదితో పోల్చడంలో మరొక అర్థం కూడా ఒక తీశాడు తీస్తే ఎన్నైనా వస్తాయి కానీ బాగుందని ఆ మాత్రం తీసుకుంటున్నాం ఎందుకంటే క్షీరసాగరం అథనం ఉంది అన్నీ సమకూర్చుకున్నారు చూడండి కవ్వం ఉంది ఏది మందర పర్వతం చుట్టడానికి తాడుంది వాసుకి అటు ఇటు లాగడానికి దేవతలు రాక్షసులు ఎంత సరంజామా అన్నీ ఉన్నా తాబేలు ఆధారం లేకపోతే ఇది ఏవి పనికిరావు కనుకనే ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే ఎన్ని సమకూర్చుకునే వ్యర్థం అని చెప్పడానికి కూడా ఉపమానం మనకు చక్కగా సరిపోయింది కదా కుదురు ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం ఇంద్రియ నిగ్రహం లేనివాడు భక్తి కాని జ్ఞానం కానీ ఇవన్నీ కూడా అభినయములే ఇది తెలుసుకోండి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం అయితే ఇంద్రియ నిగ్రహం గురించి ఎంత అద్భుతంగా ఇక్కడి నుంచి ఆయన వర్ణిస్తున్నది ఇంద్రియ నిగ్రహం విషయంలో ఇక్కడ ఒకవైపు స్థితప్రజ్ఞుడి లక్షణం చెప్తూనే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది స్థితప్రజ్ఞుడి కంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు మేము చాలా మందిని చూసాం కదా అని నువ్వు అనొచ్చు ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ వాళ్ళందరూ స్థితప్రజ్ఞులు కారు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో ఎంత క్లారిటీ ఇచ్చిన గ్రంథం భగవద్గీత మాత్రమేనండి అంటే సటిల్ పాయింట్స్లోకి వెళ్ళి ఆ క్లారిటీ ఇవ్వడంలో మా జగద్గురు అయిన కృష్ణ పరమాత్మను మించిన వాళ్ళు లేరు ఎంత బాగా చెప్తున్నాడు అంటే అలాంటి కృష్ణుడు మాట అనగానే నిజమైన భక్తుడు ఎలా ఎగరి గంతేసి వినాలి ఎంత ఆనందంగా వినాలి అలా విన్నామంటేనే మన కృష్ణ భక్తులు అర్థం ఆయన పలుకులు కదా వాటిలో మనం తెలుగు చేస్తున్నాం అంతే పలుకులు ఆయనమే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసభర్జం రసోప్యస్య పరం దృష్టవా నివర్తతే అద్భుతమైన శ్లోకం అండి ఇక్కడ అందమైన లోతైన అద్భుతమైన శ్లోకం ఇక్కడ నిరాహారస్య ఆహారము పుచ్చుకోనటువంటి దేహికి విషయములు వినివర్తన్ విషయాల నుంచి తొలగినవాడు కావచ్చు జాగ్రత్తగా వినండి ఆహారం పుచ్చుకోని జీవి విషయాలను విడిచిపెట్టినవాడు కావచ్చు కానీ రసాన్ని విడిచిపెట్టాడు కదా అన్నాడు రసాన్ని విడిచిపెట్టకుండా విషయాలను విడిచిపెడుతున్నాడు రసము అంటే రుచి ఇప్పుడు అర్థమైంది కదా వాడు దాని రుచి దీనికి రాగము రసశబ్దం రాగే ప్రసిద్ధ అన్నారు భగవత్పాదులు వారు అందంగా రసం అంటే రాగం రాగం అంటే అటాచ్మెంట్ దాని మీద ఆసక్తి రసం ఆసక్తి రుచి అనే మాటకి నాకు దాని మీద ఎక్కువ అభిరుచి అండి కదా రసమన్నా అదే విషయాల నుంచి నిరాహారుడు నిరాహారుడు అంటే అర్థం ఏంటి అంటే ఉపవాసం గురించి చెప్తున్నాడండి మా పరమాత్మ అన్నం విడిచిపెట్టే సరిగ్గా ఉపవాసం ఉన్నవాళ్ళు దాని మీద రుచిని విడిచిపెట్టరు అని ఒక ఆయన రాస్తాడు భాష్యం కానీ ఆహార అక్కడ ఏది పాడాలో అది పడాలండి ఇక్కడ ఆహారం దీనికి చక్కని వ్యాఖ్యానం మొట్టమొదటిచ్చినవాడు ఆ వ్యాఖ్యానమే సరైంది మా భగవత్పాదులు వారు ఆహారం అంటే ఆహ్రియతే ఇది ఆహార అన్నాడు ఇక్కడ అంటే ఏది నువ్వు ఇంద్రియాలతో పుచ్చుకుంటావో అది ఆహారము అన్నాడు ఇక్కడ తెలుసుకుంటే సరిపోయింది అన్ని విషయములు ఆహారములే మనం తినేదంతా ఆహారం ఒక ఆయన అంటాడు అలా తినకండి నన్ను అని అంటే తినడం అనేక రకాలనమాట కేవలం అన్నం కాదు నోట్లో పంపించేదే కాదు కంటితో ఒక వస్తువుని చూసావు ఆ వస్తువు నీకు ఆహారం కంటికి ఆహారం అంటే చూసే వస్తువు కంటికి ఆహారం అందుకే చూడవలసిన వస్తువుని చూస్తే తృప్తి కలుగుతుంది అంటే కంటితో నువ్వు అనుభవిస్తున్నావు అలాగే నచ్చని పదార్థం రుచించేది నచ్చని వస్తువు చూడ్డానికి రుచించటం కనుక అందరూ కూడా మనకి ప్రతి దాంట్లో ఇలా నువ్వు ఇంద్రియాలు పొందే శబ్దస్పర్శ రూపసంధాది విషయములన్నీ కూడా ఆహారములే ఇంద్రియ నిగ్రహము అన్నప్పుడు వీటన్నిటి చూడకుండా ఉండడం ఎందుకంటే నలభై రోజులు దీక్ష పట్టం అయ్యప్ప దీక్ష సినిమాలు చూడకూడదు ఎన్ని రోజులు నలభై రోజులు సినిమాలు చూడకూడదు ఇంకేవో చూడకూడదు ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా అలాగే ఇతనకూడదు అది తినకూడదు ఎన్ని రోజులు వాడు నలభై ఒకటో రోజు ఎదురు చూస్తారండి ప్రతిరోజు ప్రతిరోజు ఎదురుచూస్తాడు కొంతమంది అలా మాలైపోయిన వెంటనే అలా దూరిపోతారు ఏవైతే ఎన్నాళ్ళు తాగకుండా తినకుండా ఉగ్గబట్టుకున్నారో దాన్ని నలభై ఒక్క రోజులు డోస్తో వెళ్ళిపోతుంది లోపలికి అవునా లేదా దీనిలో వాళ్ళకి జరిగినది ఏమిటంటే విషయా వినివర్తంతే నలభై రోజులు విషయాలు వాళ్ళ దగ్గర కానీ వాడు నలభై రోజులు చూడని సినిమాలన్నీ జాగ్రత్తగా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాడు నలభై ఒకటి అదే స్కీము అంటే విషయాహ వినివర్త విషయాలు విడిచిపెట్టే కానీ రసవర్జం దాని మీద రుచిని మాత్రం విడిచిపెట్టలేదు రుచిని మినహాయించి రసవర్జం అంటే రుచిని మినహాయించి రాగమును మినహాయించి విషయాలు మాత్రం దూరం చేశాడు కానీ స్థితప్రజ్ఞుడు రసోపి ఆ రుచిని కూడా విడిచిపెడతాడు కనుక పూర్తి విషయములను విడిచిపెట్టటే కాదు వాటి ఆసక్తిని కూడా విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి కాదు విడిచిపెట్టేనన్న భావం కూడా ఉండకూడదు అలా విడిచిపెట్టాలండి మీకేం తెలుసు నేను నిన్ను రుచులు వదిలేశాను అన్నాడు ఒక ఆయన అంటే వాడు వదలలేదు అని అర్థం ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ వాడు విషయములు వదల్లేదు రుచులు వదలలేదు అయితే ఇక్కడ సాధన దశలో మాత్రం ముందు విషయాలు విడిచిపెట్టటే ఉంటుంది సిద్ధదశలో క్రమంగా రుచులు విడిచిపెట్టేస్తారు ఇది తెలుసుకోండి ఇక్కడ రుచులు కూడా విడిచిపెట్టాలి కనుక స్థితప్రజ్ఞుడు ఆయనకి ఇంద్రియ విగ్రహం ఎక్కువ ఉందండి అంటే ఇక్కడ భగవత్పాదులు వారు ఆతురుడు కూడా విగ్రహం చూపిస్తాడు కదా వాడిని స్థితప్రజ్ఞుడు అంటారా అన్నాడు ఇక్కడ ఆతురుడు అంటే రోగగ్రస్తుడు అర్థం ఒక ఆయనకి షుగర్ వచ్చింది వెంటనే ఏం చెప్పారంటే నేను స్వీట్ తినకూడదు దానితో ఆయన ఎవడు స్వీట్ ఇచ్చినా పుచ్చుకోడు ఎంత కంట్రోల్ అండి వాడిని ఎప్రిషియే చేయాలి ఎందుకంటే అంత డిసిప్లిన్ అదరకున్నందుకు కానీ అంత డిసిప్లిన్ దేనికి పెట్టుకున్నాడైనా రోగం పాలవుతున్న భయంతోనే రోగం రాకుండా ఉండడం పెట్టాడు తప్ప రుచి పోలేదు దానికి దాని మీద ఆసక్తి మాత్రం పోలేదు అందుకే షుగర్ లెస్ అక్కర్లేదురా బాబు అని భగవద్ పెడితే వాడు షుగర్ లెక్స్ స్వీట్స్ అంటే వాడికి రసం మీద మాత్రం ఆసక్తి ఉంది ఉదాహరణకి చెప్పడం అందుకే ఆతురుడు కూడా విషయాలు విడిచిపెట్టేస్తున్నాడు గనక విషయాలు విడిచిపెడతాడు విషయాలు ఇంద్రియ నిగ్రహం ఉన్నది స్థితప్రజ్ఞుడికి అంటే రోగి కూడా ఇంద్రియ నిగ్రహం ఉంటుంది కదా అని మీరు అనచ్చేము రోగి విషయాలు విడిచిపెడతాడు కానీ రుచి విడిచిపెట్టాడు కదా కానీ స్థితప్రజ్ఞుడు రుచిని కూడా విడిచిపెడతాడు ఎలా విడిచిపెడతాడు అక్కడ చెప్తున్నాడు రసోప్యశ పరం దృష్టవా నివర్తతే అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్పాడు ఇక్కడ రసోపి రసం కూడా విడిచిపెట్టాడు వాడు అంటే దాని మీద ఆసక్తిని కూడా విడిచిపెట్టాడు ఎందుకంటే అంతకంటే గొప్ప రసం మీద అతని దృష్టి ఉంది గనక ఆ మాట చెప్పాడు ఇక్కడ పరం దృష్ట అరే వాడు రాసేశ్వరిని పట్టుకున్నాడు గనక రసాన్ని విడిచిపెట్టాడు అన్నాడు ఇక్కడ రసేశ్వరిని పట్టుకున్నవాడికి రసం పడుతుందండి పట్టదు ఇక్కడ అది ఎందుకంటే సూర్యకాంతిలో ఉన్నవాడు దీపాలు వెలిగించుకుంటే అని అంటాడా పరమాత్మానందం కలిగిన వాడు ఎవడైతే బ్రహ్మమునందు దృష్టి పెడతాడో రసం దృష్ దృష్టి పెట్టడం కాదు చూచినవాడు రసమును చూచినవాడు ఆ రుచి తగిలినవాడికి ఇవి రుచించవు గనక అతడికి విషయమును విడిచిపెట్టడమే కాదు విషయము ఎందు రుచి కూడా విడిచిపెడతాడు విడిచిపెడతాడంటే ఆనవే ఆనవు ఎందుకు ఆ రసాస్వాదనలు ఉన్నాడు గనక వాడు స్థితప్రజ్ఞుడయ్యా అన్నాడు ఇక్కడ వాడు స్థితప్రణుడు వాడు జితేంద్రియుడే వాడు జితేంద్రియత్వం సహజం సాధకుడు ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకుంటాడు సిద్ధుడి నిగ్రహం సహజం అందుకే సిద్ధుడి నిగ్రహాన్ని సంయమనం అనాలి సాధకుడి నిగ్రహాన్ని నిగ్రహం అనాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే సాధన దశలో నిగ్రహించుకోవడం వేరు సిద్ధ దశలో సంయమి అందుకే వాడిని సంయమీ అని మాట ఇక్కడ అటువంటి సంయమనం వాడికి ఆనవండి ఈ విషయములు చూసేవి ఎంత బాగున్నాయో ఒక ఆయన అన్నాడు రోజు ఆ కృష్ణ కీర్తన శివ పూజ విసుగు వచ్చేస్తుంది కొంచెం నాకు రిలాక్స్ కావాలని టీవీ ముందు కూర్చున్నాడు అంటే వాడికి రిలాక్స్ కావాలి ఇక్కడ అది మరిగేకి తిరుగుతుందండి అంబుజోదరి దివ్య పాద చింతన అమృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరము చెర నేర్చు గుణశీల మాటలు వేయి గొప్ప జితేంద్రియుడు అంటే ఇంద్రియాలు అలా నిగ్రహించు కాదు విషయాల మీద రుచిని కూడా విడిచిపెట్టేశాడు ఎందుకంటే అసలు రసం ఆస్వాదిస్తున్నాడండి వాడు అందుకే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు వైరాగ్యం అంతటి అన్నిటి విడిచిపెడతాడు కాదు ఏది పట్టుకుంటే ఇంకేమి అక్కర్లేదో దాన్ని పట్టిసాడు వాడు ఎందుకై అయోధ్యనంతటి విడిచిపెట్టి లక్ష్మణస్వామి రాముడు వెంట వెళ్ళాడు అయోధ్య మీద వైరాగ్యం కలిగి రాముడంటే రాగం వల్ల తెలుసుకోండి రాముడంటే రాగం వల్ల అయోధ్యను విడిచిపెట్టేశాడు కానీ లక్ష్మణస్వామి ఎంత జితేంద్రియుడు పద్నాలుగేళ్ళు కంటికి నిద్ర లేకుండా పగలు రాత్రి నిగ్రహ సంపన్నుడే జితేంద్రియుడు అందుకని ఇంద్రియజిత్ ఇంద్రియజిత్ అయినటువంటి లక్ష్మణస్వామి ఇంద్రజిత్తును కొట్టాడండి ఆదర్శం ఇంద్రజిత్తు కాదు ఇంద్రియజిత్ ఆదర్శముడికి అది ఇంద్రజిత్తును కొట్టాలంటే జితేంద్రుడు మాత్రమే కొట్టాలన్నట్ట జితేంద్రుడు ఎవరయ్యా మా లక్ష్మణస్వామి అంతకంటే జితేంద్రుడు కనబడతాడా కనుక ఇంద్రజిత్తుని ఎవడ కొట్టగలడు అంటే ఇంద్రియజిత్తు కొట్టగలడు ఇంద్రుణ్ణి నోడించిన మేఘనాథుడు గొప్ప కాడు ఇంద్రియాలని జయించిన లక్ష్మణస్వామి గొప్ప ఆయన ఇంద్రియ జయం ఎలా సాధ్యమైంది రసమైన రాముణ్ణి పట్టుకున్నాడు గనక అయోధ్యను వదిలి విడిచిపెట్టగలిగాడు ఆయన ఇక్కడ ఒకటే మాట అన్నాడు ఏం చెప్పమంటావయ్యా లక్ష్మణ తిరిగి వెళుతున్నానన్నాడు సుమంత్రుడు దశరథుడి దగ్గరికి వెళుతున్నాను ఏం చెప్పమంటావు అంటే నాకు అమ్మ నాన్న అయోధ్య రాజ్యం ఇవేవీ లేవు నువ్వెవరికి చెప్పమంటావు నాకు వెళ్ళి ఎవరూ లేరు నాకు రాముడు తప్ప అది తెలియాలండి ఇక్కడ అదే మగాడు ఎవరయ్యా అంటే రాముడు వెళ్ళిపోయినా అయోధ్య పట్టుకు వేలాడే మీరెవరూ మగాళ్ళు కారు రాముడి వెంట అయోధ్యను విడిచిపెట్టినా లక్ష్మణుడు మగాడు అన్నారు అయోధ్యవాసులు ఇది తెలుసుకోండి అటువంటిది ఆయన ఏం చేశాడు ఇంద్రజిత్తును కొట్టాడు అండి ఇంద్రజిత్తు గొప్ప లక్ష్మణస్వామి గొప్ప ఇంద్రజిత్తుకి టైటిల్ ఉంది అసలు పేరు మేఘనాథుడు ఇంద్రజిత్ అయ్యాడు ఎంత గొప్పవాడు అండి ఈయన ఇంద్రుణ్ణి జయించలేదే ఈయనేం గొప్ప ఇంద్రుణ్ణి జయించిన వాడి కంటే ఇంద్రియాన్ని జయించిన వాడు గొప్ప గనక ఇంద్రజిత్ని ఇంద్రియజిత్ కొట్టగలయ్యా అది లక్ష్మణ స్వామి గొప్పతనం ఎందుకు పరం దృష్టా అక్కడ నివర్తతే పరం దృష్వా సర్వోత్కృష్టమైన దానిని చూసినవాడు గనక రసమపి రసాన్ని కూడా విడిచిపెట్టాడు వినివర్తంతే రసం కూడా విడిచిపెట్టున్నాడయ్యా అన్నాడు ఇక్కడ అది తెలియాలండి కానీ విషయాల మీద ఆసక్తి అంతవరకు విష్ణు హృదయానికి తాకేవారికి ఆ విష్ణు అనుభూతి వస్తే విషయాలు ఏమయ్యాయా నీకు ఇక్కడ అందుకు ఒకటి తెలుసుకో అనుభూతి రానంత కూడా అనుభవజ్ఞుల అనుభవం మీద గౌరవం పెట్టి అనుభవం నీకు కావాలని అభిముఖం కా అది తెలుసుకోవాలి ఇక్కడ వారి అనుభవం మనది అభిముఖం నేను అదే చెప్పాను ఇక్కడ ఏ పరమాత్మ అనుభవం వల్ల వారు విషయాలని విషయ రుచుల్ని విడిచిపెట్టేశారో ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుని నువ్వు వీటిని విడిచిపెట్టే ప్రయత్నించే రుచి తెలుస్తుంది ఇక్కడ రుచి తెరిచే విడిచిపెడతా అంటే కుదరదు విడిచిపెడితే గాని రుచి తెలియదు ఏమన్నా లేదండి ఒక మంచి మధుర పదార్థం ఒక నుంచి తీసుకొచ్చాడు అప్పుడే వీడు ఏదో కారాకిల్లో ఏదో నవ్వుతున్నాడు ఏం తెచ్చి పెట్టి అన్నాడు ఇక్కడ అద్భుతమైన పదార్థం నాకు ఇచ్చే అన్నాడు ఇస్తాను కానీ ముందు నోరు బాగా కడుక్కురా నేను ఇస్తే ఈ రుచి నీకు తెలిసి ఇప్పుడు ఎందుకంటే నోటి అది గుట్కాలు ఏదో బాగా కడుక్కురా కడుక్కొచ్చాను సరిపోదు బాగా టంగ్లన్ చేసుకో వెళ్ళు సరిపోదు కొన్ని గంటలు అవని దా ఘాటంత పోతుంది కదా అప్పుడు ఇస్తే రుచి తెచ్చుకోనాడు ఇక్కడ అలాగే చిత్తవనే నాలిక్కి ఈ ప్రపంచపు రుచులు పట్టేస్తే పరమాత్మ రుచి రాదు గనక ముందు కొద్ది కాలం వాడు కిల్లి తినడం మానేస్తేనే గ్యాప్ ఇవ్వాలి విషయాలు వదులు క్రమంగా వదిలిన వాడి వాసన వదులు అప్పుడు పరమాత్మ తీసుకుని ప్రయత్నించే ఇది గ్రహించవలసింది ఇక్కడ అందుకే పరం దృష్వా ఆ మాట పరం దృష్వా నివర్తతే పరమును చూసినవాడు నివర్తింపబడుతున్నాడు పరము పరము పరము పరమంటే సర్వోత్కృష్టం అది తమ్ దృష్టితో చూస్తే నీలో ఆత్మగా ఉన్నవాడు హిందూ సంస్కృతి కృష్ణ భక్తి అయినా శివభక్తి అయినా విష్ణుభక్తి అయినా వాడు నాలో ఆత్మగా ఉన్నాడు నమ్మే సంస్కృతి అవునా లేదా చూడండి ఇక్కడ నాలో ఆత్మగా ఉన్నాడు ఆత్మగా ఉన్నవాడు నా ఇంద్రియాలన్నీ నడుపుతున్నాడు పైగా ఇంద్రియాలు దేనికి అది శిథిలం అయిపోకుండా పట్టి ఉన్నాడు ఆ మొత్తం ఇంద్రియాలు ఎలా ఉన్నాయి ఎవరి ఆకర్షణలో ఉన్నాయి ఆకర్షణ అంటే పట్టుట ఆ పట్టు విడిచిపెట్టట్లేదండి ఆ పట్టు విడిచిపెడితే దేనికి శిథిలం కనుక నా సర్వేంద్రియముల్ని మనస్సుని ఎన్ని ఒక దగ్గర అసెంబ్బల్లో ఉన్నాయంటే పట్టినవాడు కూడా ఉన్నాడు ఆయన పట్టులో ఉన్నాయి ఆ పట్టు పేరు కర్షణం అది కలిగిన వాడు కృష్ణుడు వాడే వాడు ఎందు దృష్టి నిలిపితే ఇంకా విషయాల మీదకి ఎక్కడికి వెళతాయి ఇది తెలుసుకో అని చెప్తూ యతతో క్షపి కౌంతేయ ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడాడు గనక కాని ఇంద్రియాలు నిగ్రహిస్తే చాలంటే చాలా సులభమే కదండి ఇంద్రియాలు నిగ్రహించేపటి నుంచి యతతో క్షపి పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాథిని హరత్తి ప్రసభం మనహా సీరియస్గా వినేవాడికి మాత్రం కృష్ణ పరమాత్మ చెప్తున్న పద్ధతి నచ్చుతుంది ఇక్కడ ఎందుకంటే రోగం నుంచి బయటపడాలని తపన కలిగేవాడికి డాక్టర్ ఎలా చెప్తాడో అలా చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహిస్తే గానీ లభించదు ఇంద్రియాలు విషయాల మీద విషయాల వల్ల కలిగిన రుచుల మీద ఆసక్తి పడుతున్నాయి కనుక అసలు రుచి అయిన పరమాత్మని మరుగు అటు దృష్టి పెడతాడు గనుక స్థితప్రజ్ఞుడు ఆ రుచిని అనుభవిస్తుంటాడు గనుక వారికి ఇవి సహజంగా జరిగింది అతడి నిగ్రహం సహజంగా అని గోపికల వైరాగ్యం సహజ వైరాగ్యం అని చెప్పాడు మా రాష్టప్రహ్మాంస ఎంత దగ్గర చెప్పాడంటే గోపికలు ఎప్పుడూ కృష్ణ ప్రేమలో ఉన్నారండి కృష్ణుడు ఉన్నప్పుడే కాదు అనంతరకాలంలో ఉద్ధముడు చూసి ఆశ్చర్యపోయాడు తెల్లారిన అలారంలు అక్కర్లేకుండానే పాటలు వినబడుతున్నాయట ఏంటి చల్ల తిరుగుతున్నారు కృష్ణ అనుకుంటూ చల్ల తిరుగుతున్నారు అవన్నీ కూడా చక్కగా సర్దుకుని పెరుగో ఏమో పెరుగు పాలో ఏమో పెరుగు పాలు అనకుండా గోవింద దామోదర మాధవ అంటున్నారు ఇక్కడ ఏ పని మానేశారండి కల్లాపు చల్లుతున్నారు చల్ల జరుగుతున్నారు కడవల్లో అన్నీ పెట్టుకున్నారు కానీ కృష్ణుడిని మర్చిపోలేదు ఉద్ధవుడు అన్నాడు కృష్ణ వీళ్ళకేదో చెప్పడానికి నన్ను పంపలేదు నాకు నేర్చుకోవడానికి పంపించేవయ్యా అన్నాడు ఇక్కడ అది వాళ్ళు ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి పొద్దున్న లేవాలి పని చేయాలి అందుకని కృష్ణ ప్రేమలో ఉన్నాను మానేశాను అనుకోకుండా అన్నీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కానీ వేటి మీద ఆసక్తి లేదు అది ఇన్ని చేస్తున్నప్పుడు వాటి వచ్చే వాటి మీద రుచి ఉండదా అంతకంటే గొప్ప రుచుని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు లోపల పరం ఆ పరమాత్మ ఆనందంలో లేనైపోయారు ఇక్కడ దానివి వాళ్ళకి ఏమీ పట్టట్లేదు ఈ పనులు చేస్తే నాకు అత్తగారు మెచ్చుకుంటారో మగుడు సంతోషిస్తాడో కాదు చేయిస్తున్నారు పనులు చేయాలి దేని మీద లేదు వాళ్ళకి ఆసక్తి అదండి వాళ్ళు సహజంగా సాధించారు సహజ వైరాగ్యం ఉన్నాడు ఇక్కడ అప్పుడు వాళ్ళకి ఇవి నన్ను బంధిస్తాయి కనుక వీటిని నేను విడిచిపెట్టదును లేకపోతే మోక్షము దొరకదు అనే ప్రయత్నమే లేదు బాధే లేదు సహజంగా దొరికిపోయింది ఇక్కడ రసాస్వాదన వెళ్ళి అది పరం నివర్తతే ఇది తెలుసుకోవాల్సింది ఆ పరం దృష్వా ఎతతో చెప్పి కోంతేయ కొంతమంది ప్రయత్నిస్తారు ఇంద్రియాలు నిగ్రహించడానికి వాళ్ళని సామాన్యులు కారండి విపశ్చిత మహాపండితులు మేధావులు ఇట్నుంచటు అట్టించటటు పుస్తకం చొరకూడే చెప్తారని ఛాలెంజ్ చేసి మరి చెప్తుంటారు వాళ్ళు విపశ్చిత వాళ్ళు కూడా ఇంద్రియాలు నిగ్రహించుకోలేరు ప్రయత్నించినా సాధ్యం కాదు విపశ్చిత అయినా సాధ్యం కాదు కానీ సాధ్యం కాదని సాధనమా అది మళ్ళీ చెప్తున్నాడు ఎతతో హ్యపి అంటే ప్రయత్నించినప్పటికీ పురుషస్థ విపశ్చిత మేధావి అయిన పురుషుణ్ణి కూడా ఇంద్రియముల్లాగేస్తాయి సుమా అందుకే ఇంద్రియాల విషయంలో నిరంతరం ఎలర్ట్ ఉండు అన్నాడు ఒక ఆయన అహంకారం జయించేనండి అన్నాడు గురువుగారు మెచ్చుకుంటారు అనుకున్నాడు ఇదో అహంకారాన్ని ఆయన అన్నాడు ఇది ప్రారంభం ఏం చేస్తాం ఈ గురువులతో భలే చిక్కండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే వాళ్ళు థర్టీ మార్కులు ఒప్పుకోరు వచ్చింది అందుకే ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనహ అందుకే ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి ఇది చాలా భయంకరమైన మాట అండి చిన్న విషయం కాదు వ్యాసులు వారి దగ్గర జైమిని శిష్యుడు ఉన్నాడు తెలుసు కదా ఈ కథ జరిగినది కాదు కానీ పెద్దలు మన కోసం చెప్తూ ఉంటారు అర్థం ఇది అర్థం అవ్వడానికి ఆ జైమిని ఒకసారి బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసంపు కర్షతి ఈ మాట ఎవరు చెప్పారు మనువు చెప్పాడు బలవాన్ ఇంద్రియ గ్రామం ఇంద్రియ సమూహం అత్యంత బలమైనది తెలుసా నీకంటే బలమైంది లాగేస్తుంది మనం అనుకుంటా దేనివైపు వెళ్ళమని కొంచెం అటు చూసామో పోయింది మొత్తం భగవంతులు ఏం లేదు ఇక్కడ ప్రవచన అని చెప్తా పోతే ఏం చేస్తా ఇక్కడ లాగేస్తుంది ఇంద్రియాలు అందుకే ఈ మాట భారతంలో కూడా ఉంది మనుస్మృతిలో ఉంది భారతంలో ఉన్నది అందుకో మాట ఈ సందర్భం ఏం చెప్తారంటే మాత్రా స్వసా దృహిత్రా అంటే తల్లితోనైనా చెల్లితోనైనా కూతురితోనైనా ఏకాసనంలో ఏకాంతంలో ఉండకు ఎందుకంటే ఇంద్రియాలు బలమైన సుమా విద్వాంసం అప్ప కర్షతి మహాత్ములు కూడా మేధావులను కూడా లాగిస్తాయి పండితులను కూడా లాగిస్తాయి ఎందుకంటే పండితుడే తప్ప సిద్ధుడు కాదు కదా ఎందుకంటే పండితులు సాధకులు కూడా కారు వాడి చదివాడు చెప్తున్నాడు అంతే సాధకులైన పండితులు సిద్ధులైన పండితులు దొరికితే వాడు పాదాల మీద పడిపోవాలండి రెండు కష్టం దొరకడం అందుకే విద్వాంసం బలవాంద్రియ ఈ శ్లోకాన్ని చెప్పేట్టి ఎవరు వ్యాసులు వారు తాను కూడా భారతంలో రాశాడు ఇదే చెప్తే జైమిని అంగీకరించలేదు నేను అంగీకరించడండి విద్వాంసులు ఎలా పడిపోతాడండి పడాడండి అతను తెలివైన కదా అంటే నవ్వరు వ్యాసులు వారు చెప్తుంది నేను అయితే కొంచెం మారుస్తాను శ్లోకాన్ని అన్నాడు మార్చు అన్నాడు బలవాన్ ఇంద్రియ విద్వాంసం నాపకర్షతి అంటే ఇంద్రియ ఎంత బలవంతులైనా విద్వాంసుని లాగలేవు అన్నాడు బాగుందా సరే కాని అన్నాడు వ్యాసులు జైమిని తన కుటీరాని కలిపాడు రాత్రి ఇంతట వర్షం పడుతుంది ఒక ఆమె వచ్చి తలుపు తట్టింది వర్షంలో తడిసి వచ్చింది వెంటనే ఆశ్రయం ఇవ్వండి మునివరియా అన్నది ఆ గదిలో ఉండన్నాడు ఉంచేడే కానీ నిద్రపట్టట్లేదు ఇక్కడ అన్ని వికారాలు వచ్చాయి ఆఖరికి ఇంకా తట్టుకోలేక దూకి గదిలోకి దూకిట్ట అక్కడే స్త్రీ లేదు వ్యాసులు వరకు కూర్చుని ఉన్నట్టండి ఇక్కడ ఇప్పుడు ఏమంటావు బలవానందు యజ్ఞమో విధ్వంస నాపకర్షత విధ్వంసం ఘర్షత అని ఇక్కడ బాబు నమస్కారం ఉన్నాడు ఇక్కడ కనుక నేను అన్నీ నిగ్రహించుకున్నానని గర్వంగా అనడానికి పడిపోతావు జాగ్రత్త అందుకే మహర్షులు తపస్సులు చేయడాలు తపోభంగాలు జరగడాలు ఆ కథలు చెప్పి మనం నవ్వుకోవడానికి కాదు మనకు పాఠాలు నేర్పడానికి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో అంత ప్రయత్నం ఆ రసాన్ని అందుకోవడానికి ఇక్కడ అది అందుకే ఇక్కడ యతతో అప్పటి విపశ్చిత రెండు మాటలు చెప్పి తర్వాత మాట తాని సర్వాని సంయమ్యా అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడండి అంటే బలవంతుడైనా అంటే ప్రయత్నించిన వాడైనా పండితుడైనా ఇంద్రియాలను నిగ్రహం చేయలేడు ఎందుకంటే ఇంద్రియము బలమైనవి అవి హరంతి ప్రసభం మనహ మనస్సు నాశనం చేస్తాయి ప్రసభం అంటే బలవంతముగా బలవంతంగా ఈ ప్రసభం అనే మాటకి భగవత్పాదెంత భాష రచించారంటే చూస్తూ చూస్తూ ఉంటేనే నాశనం చేసేస్తాయా అన్నారు పశ్చతోహరలు కొందరు ఉంటారు అట్టు చూస్తూ ఉండగానే దొంగతనం చేస్తారు తెలియదు అలా లాగేస్తాయి అటు ఇంద్రియాలు మనస్సుని మనస్సుని చెడగొడతాయి అన్నాడు ఇక్కడ మనస్సు చెడిపోతే నువ్వు చెడిపోతావు ఇంకా పరమాత్మను పొందలో కానీ శుద్ధం చేసుకోవాలంటే ఉండనివ్వకుండా చేస్తున్నాయి ఇంద్రియాలు అందుకే ఇంద్రియాని ప్రమాధీని బలవాని ఇంద్రియగ్రాము అంటే అర్థం ఏమిటో ఇంద్రియాని ప్రమాధీని అంటే అర్థం అంటే కలవర విషయాభిముఖం పురుషం విక్షోభయంతి ఆకులీ కుర్వంతి అన్నాడు ఇక్కడ అంటే విషయాభిముఖంగా లాగుతాయి అది ఇక్కడ ప్రమాదీ అంటే విషయాల వైపు లాగేస్తాయి ఇంద్రియాలు విషయముల వైపు లాగుతాయి అతి ప్రమాదములు ఏం చేయాలంటే ప్రయత్నం తాని సర్వాన్ని సంయమ్య ప్రయత్నపూర్వకంగా వాటిని నిగ్రహిస్తూ యుక్త అంటే సమాహిత అర్థం యుక్త అంటే ఏకాగ్రత ఇక్కడ తీసుకురా ఇప్పుడు అంటే ఇంద్రియాలు కష్టం ప్రయత్నశీలుడికైనా కష్టం అలా మానేయకుండా నువ్వు ప్రయత్నశీలుడివై ఇంద్రియాలు నిగ్రహించి యుక్త యుక్త అంటే సమాహిత సన్ అన్నారు భగవత్పాల్ వారు సమాహితుడు అంటే ఏకాగ్రం పరచాలి అటు ఇటు చెదిరిపోతుందని కుదురు చేయాలి చేసి ఎక్కడ పెట్టాలి ఆ కూర్చో కూర్చో అంటే ఒక తోట స్థిరముగా ఉండు కూర్చోంటే ఇది అర్థం అండి ఎలా ఆ తాని సర్వాన్ని సంయమ్య ఇంద్రియములను సంపూర్ణముగా నిగ్రహిస్తూ ఏకాగ్రమతో కూర్చో ఎలా కూర్చాలి మత్పరహ అక్కడ చెప్పాడు అది పట్టుకోవాలండి మత్ నాయందు పరుడవై నాయందంటే వాసుదేవుడినైనా నేనే గమ్యముగా లక్ష్యముగా ప్రాప్యముగా ఎంచుటయే మత్పరహ అది కావాలి ఇక్కడ జీవితానికి పరమాత్మే లక్ష్యం అనుకో ఇంద్రియ నిగ్రహం చేయగలవు ఇది తెలుసుకో ఇక్కడ అంతే ఇంద్రియాలను నిగ్రహించుకో నిగ్రహించుకో అంటే నిగ్రహించి ఏం చేయాలి పరమాత్మను పట్టుకోవాలి అని ఇంద్రియాలు నిగ్రహిస్తే గానీ అది ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించడం లక్ష్యం ఏంటి పరమాత్మ అంటే మత్పరహ నా నేనే పరుడనని భావించి పరహ అంటే సర్వోత్కృష్ఠుడు పరమగమ్యుడు అంటే పరమాత్మే కావాలి అతనే కావాలనే మాట పరహ దీనికి భగవత్పాద వారు అహం వాసుదేవ తానంటే ఎవరు వాసుదేవుడు మా కృష్ణస్వామి ఆ వాసుదేవుడు ఎవరంటే సర్వప్రత్యగాత్మ అందరిలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు ఆయన మించి మరొకట్లేదు పరహ ఎందుకంటే ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు మనస్సు కంటే గొప్పది బుద్ధి బుద్ధికంటే గొప్పది నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ ఆ బుద్ధికంటే గొప్పవాడైన వాని అందు నిలుపుట అదే పరహ అందుకే సర్వప్రత్యగాత్మ పరహ ఎస్ సహ మత్పరహ నా అన్య తస్మాత్ ఆయన అన్యము లేదు ఇది అనన్యభక్తి అండి ఇక్కడ ఆ పరమాత్మ తప్ప అన్యము లేదు అదే పరమగమ్యం అదే నా లక్ష్యం అంటూ చేయవలసింది యుక్త ఆసిత మత్పర ఇందులో జాగ్రత్తగా గమనిస్తే యతత విపశ్చిత మత్పర ఈ మూడు పట్టుకోవాలన్నాడు యతత అంటే ప్రయత్నశీలుడు అంటే మనం చేయవలసింది క్రియ ప్రయత్నం అంటే ఎఫర్ట్ ఎఫర్ట్ అంటే క్రియగా అది మొదటి చేయాలి ఇంద్రియాలను నిగ్రహించడం అని ఎఫర్ట్ చేసి విపశ్చిత వివేకాన్ని ఉపయోగించాలి వివేకం ఎలా ఉపయోగించాలంటే ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలో ఆలోచించు ఊరికే నిగ్రహించమన్నారు కదా అలా ఆ కూర్చోవడం కాదు ఎందుకు నిగ్రహించమన్నారు అవి పనికిరానివి గనుక ఎలా పనికిరానివి నువ్వు ఆలోచించు నీకే తెలిసిపోతుంది ఇక్కడ ప్రతిదీ ప్రతిదీ నువ్వు ఆలోచిస్తే నీకే దోషదర్శనం అయిపోతుంది నువ్వు కొంచెం ఆలోచించినప్పుడు భయపడి మానేస్తున్నావు నువ్వు కొంచెం కొనసాగిస్తే దేని మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో అవన్నీ నిస్సారములను నీకే తెలిసిపోతాయి అప్పుడు విపశ్చిత అన్నాడు ఇక్కడ అంటే మొట్టమొదటి ఉండవలసినది ప్రయత్నము తర్వాత ఉండవలసింది వివేకము తర్వాత ఉండవలసింది మత్పర ఈ మూడు ఉంటే నువ్వు ప్ర కాగలవు అది ఇందులో కనిపిస్తున్నది మూడవది చాలా అవసరం అండి మొదటి యత్నత అంటే క్రియ దాని తర్వాత విపశ్చిత అంటే విచారణ మత్పరహ అంటే భక్తి ఈ మూడు కలిసి ఉన్నవాడే నన్ను పొందగలడు ఇది దీనిలో చెప్తున్న అందమైనటువంటి అన్వయం కనుక సాధన ఎలా చేయాలో తెలిసింది కదా మొట్టమొదటి చేయవలసింది యత్నము అందుకు యత ప్రయత్నం ఎఫర్ట్ నీ ఎఫర్ట్ లేకపోతే భగవంతుని చేయడం తెలుసుకో మన ఎఫర్ట్ లేకపోతే ఎలా అండి గురించి ఎవడో విన్నట్ట నేను రెండు అడుగులు వేస్తే అని అడుగులు వేస్తాడు అని వెంటనే స్వామి పోన్లే నేను రెండు అడుగులు కూడా వేయలేను గానీ ఎనిమిది ఎనిమిది అడుగులు వేసుకున్నాను అన్నట్టు మైనస్ చేయ అంటే రెండు అడుగులు వేయడానికి కూడా మీడి గోపిక లేదనట ఉంటుంది ఇక్కడ చాలా బాధాకరమైన వస్తుంది మన ఎప్పటి మనం పుటప్ చేయాలి నువ్వు ఇంద్రియాన్ని నిగ్రహించే ప్రయత్నం చేసావా కన్నం పెట్టిన కొండ నుంచి నీరులాగా దేని మీద ఒక దాని మీద ఎవరి మీదో ఒక దాని మీద ఆసక్తి అటు ప్రవహించపోవడమే కరిగిపోవడమే నిగ్రహించే ప్రయత్నం చేయి నీ ప్రయత్నానికి వివేకం అప్లై చేయి ఈ రెండు నీవి ఆయన మీద ఆధారపడు ఆయనే పట్టుకో ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం ఆయన మీద ఆధారపడడం కాదు ఆయన తప్ప ఏదీ కాదు గమ్యము ఆయనే పట్టుకో ఇక్కడ మత్పర అనే మాటలో ఉందండి ఇక్కడ అందమంతా కూడా అందుకే సమాహిత సన్ అనే చెప్పాడు వశేహియస్యేంద్రియాని త్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అందుకే ఇంద్రియ నిగ్రహం అనేది అంత అవసరం మత్పరహ అనే మాటకి పరం నివర్తతే అనే మాటకి అనుబంధంపుడు తెలిసిపోయింది రెండో ఒకటే పరమును ఇక్కడ అటు తిరుగు అటు తిరిగితే తరించిపోతాను ఒక ఆయన పొద్దున్నే లేచి ఈ పడమటి వైపు బయలుదేరి వెళ్తున్నాడు ఎదురుగా తన నీడే పడుతుంది ఇక్కడ వాడు కొంచెం అవమానం ఫీల్ అయ్యాడు నాకంటే ముందు నా నీడ ఉండడమా దీన్ని ఎలాగైనా వెనక తీస్తాను అని చెప్పి ఇదను కొట్టే ప్రయత్నించేశాడు అది వెళ్ళలే పరిగెత్తాడు అది వెళ్ళలేదు ఆఖరి బుస కొట్టాడు ఆఖరికి ఈ నీడ మీద మట్టి వేసి కప్పేస్తానని మట్టి వేసేట నీడ వెళ్ళలే ముందు కనబడుతూనే ఉంది అలాగా ఆ నీడ ముందు నువ్వు వెళుతున్న సేపు నేడుని ముందే ఉంది ఒక్కసారి సూర్యుడు వైపు తిరిగెట్ట నీడ వెనక్కిపోయింది అలాగే పరమాత్మ సూర్యుడి వైపు ఒక్కసారి తిరిగితే ఇంద్రియాలు వినివెర్తంతే వెనక్కిపోతాయి ఇక్కడికి అని చెప్తున్నాడు ఇక్కడ అది ప్రధాన గమ్యంగా పరమాత్మ ఎంచుకో చాలు అలా కాకపోతేనో నా ఆయన నువ్వు అనుకుంటా విషయాలు దగ్గర లేకపోతే నేను హాయిగా ఉంటాను అనుకుని కాదు విషయ లేకపోతే విషయేచ్చ వల్ల వాటినే చింతన చేస్తా చింతనే ప్రమాదకారి చింతనే ప్రమోదకారి విష్ణు చింతన ముక్తినిస్తోంది విషయ చింతన బంధాన్నిస్తోంది ఆలోచించుకో విషయచింతన చింతన ఎంత ప్రమాదికారిని బతుకుని ఒక్కసారి అనలైజ్ చేసుకో ఎంతవరకు స్థితప్రజ్ఞుడిని చెప్పాను కదా వాడు అర్థం కావాలంటే గత చెప్తున్నాను నేను ఈ గతప్రజ్ఞుడు పతనమైపోతాడు ఎనిమిది స్టెప్స్ నుంచి జారిపోతాడయ్యా వాడు పని ఏమిటంటే వాడు ఫస్ట్ క్వాలిఫికేషన్ గత పద్యుడికి గత పద్యుడు అంటే బుద్ధి దెబ్బతిన్నవాడు వాడు ఫస్ట్ క్వాలిఫికేషన్ అది మొదలుపెట్టాడు ఇక రెండు శ్లోకాలు కలిపి ఒకటే సబ్జెక్ట్ జాయతో విషయాన్ పుంస సంగస్ ఉపజాయతే సంగాత్తేమ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్వతి సమ్మోహ సమ్మోత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్శతీ ఇది ఆలోచించుకోవాలండి ఒక్కసారి గీతను అధ్యయనం చేయండి అధ్యయనమైన శ్లోకాలు ప్రతిపదార్థ తాత్పర్యాలు చదివేసాను నోటుకొచ్చు ఇంకోటి చెప్పచ్చు అక్కడొచ్చింది ప్రమాదం ఎంతవరకు మనం ఎక్కడిదాకొచ్చామనేది ఆలోచించుకోవాలి ఎంత గడిచింది ఇంకెంతకాలం ఉంది సంధ్యా సమయానికి ఇంకెంత దూరంలో ఉన్నాం పొద్దువాలే లోపలేం చేయాలి చర్చ చేయాలి ఇక్కడ ఒక విషయం గురించి నిరంతరం చింతన చేయడం ధ్యానం అంటే నిరంతర చింతన మరొక టైం లేదు తెలుసుకోండి ఇక్కడ ధ్యాయతో విషయాన్ పుంసహ విషయాన్నంటే ఒకటే లోక విషయములు లోక విషయమునే శబ్దస్పర్శ రూప సగంధాత్మకమైన వ్యక్తులు వస్తువులు అంతే కదా రెండే విషయములు వ్యక్తులు వస్తువులు వాటి గురించి నిరంతరం ఎవడైతే ధ్యానం చేస్తాడో దానివల్ల దానితో అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఎప్పుడో ఒక దాని గురించే చింతన మీరు చూడండి ఒక వ్యక్తితో కానీ ఒక విషయంతో కానీ అటాచ్మెంట్ ఏర్పరచుకుంటే ఏది చేస్తున్నా అదే ఆలోచిస్తుంటాం అంటే ఏ పని చేస్తున్నా ఒక దాని గురించి ఆలోచిస్తూ నీకు అలవాటే అదే పని పరమాత్మ వస్తువు లేకపోయినా ఆలోచన చేస్తుంటాం అవునా లేదా దీనివల్ల ఎన్నెన్న వస్తుంటాయి సంగ సంఘం దానితో ఒక విషయాన్ని గురించి నిరంతర చింతనం చేయడం వల్ల నీ మనస్సుకి దానితో సంఘము ఏర్పడుతున్నది అంటే ఆసక్తి లీడ్స్ టు సంపర్కం సంఘం ఏర్పడింది సంఘం వల్ల ఏమరుగుతుందంటే అది కావాలని అది బాగుండాలని అది నా పట్ల అనుకూలంగా ఉండాలని నన్ను ఆనందింపజేయాలని అని వివిధములైన కోరికలు కలిగే అన్ని కలిపి ఒకటే కామహ సంఘాత్ సంజాయతే కామహ కామం కలిగింది కామం ఏం కలుగుతుంది అంటే క్రోధోభిజాయతే క్రోధం అనే మాటకి ఇక్కడ చాలా గొప్ప విషయం గురువుగారు చెప్తున్నారు క్రోధం అంటే అదొక క్షోభది క్షోభ కామం ఆనందకరం అనుకుంటాం కానీ అది క్షోభ కలిగిస్తుంది క్షోభ ఎలా కలిగిస్తుందంటే అది తీరుతుందా లేదా అనేటువంటి భావంతో మొదలయ్యి తాను ఏదైతే కోరుకుంటున్నాడో దానితో అప్పటికి అనుబంధం కలిగిన వారిపై ఒక క్రోధం ఏర్పడుతుంది అంటే వీళ్ళని చూడగాని లేదా విస్తువును చూడగానే ఎంతో సంతోషించాడో దీనితో అనుబంధమై తనకంటే దగ్గరగా వస్తువుతో కాని వ్యక్తితో కానీ ఉన్న వాళ్ళని చూసిన వెంటనే ఒక క్షోభభావం కలుగుతుంది క్రోధభావం కలుగుతుంది అంటే కామం వెంటనే క్రోధం వచ్చింది ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఒకటి ఉంది రెండోది వస్తుందిట అందుకొక ఆయన అంటాడు గుడ్డివాడిని భోజనం పిలిచినప్పుడు ఇద్దరి కోసం వండని చెప్పాడు ఎందుకంటే ఒక గుడ్డివాడిని మీరు పిలిచరు కానీ గుడ్డివాడు ఎప్పుడు రాడు పక్కన మరొక తోడు తీసుకుని వస్తారు కదా అలాగే కామం ఒకటి తెస్తే రెండోది వస్తుంది క్రోధం తెలుసుకోవాళ్ళిద్దరు కలిసి వస్తారు కనుక ఇవాళ క్రోధం కలిగిందంటే దాని మూలం కామమే ఉంటుంది కామానికి మూలమే అటాచ్మెంట్ దానికి మూలం దాని గురించి చింతన చేయడం మళ్ళీ మూలానికి వెళుతూ ఉంటే ఎక్కడ ఆపేయాలో నీకే తెలిసిపోతుంది జాయతో విషయాన్ పుంస సంగస్ ఉపజాయతే సంఘాత్యతే కామహ కామాత్ క్రోధోజాయతే క్రోధాద్భవతి సమ్మోహ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడుతుంది సమ్మోహం అంటే యుక్తాయుక్త విచక్షణ పోతుంది అన్నాడు ఇక్కడ అసలు నేను చేసిన సరైనదేనా మంచిదేనా అవతల వాడు చెప్తాడు చెప్పుడు వాడి మీద కోపం వస్తుంది అది కూడా లోకంలో చూస్తుంటాం అదే క్రోధం ఈ సమ్మోహ క్రోధాద్భవతి సమ్మోహ అనే దానికి భగవత్పాదరుడు వారు ఎంత గొప్పగా చెప్పారంటే ఈ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడిన వాడికి గురువులు కూడా పట్టరు అన్నాడు ఎందుకంటే ఎంత దుర్మార్గుడైనప్పటికీ గురువు వచ్చినప్పటికి అటంటివ్ అయిపోతాడు కానీ క్రోధి అయిపోతే మాత్రం గురువును కూడా నిందిస్తాడయ్యా అన్నారు ఇక్కడ ఈ మాట భారతంలో అనేక చోట్ల కనబడుతుంది క్రోధాద్భవిత సమ్మోహ అనే మాటలో శంకరుడు భాష్యం రాస్తూ క్రుద్ధ హీ సమ్మూఢస్ సన్ గురుమే ఆక్రోశతి ఎందుకంటే దుర్మార్గాల్లోకి పరమ దుర్మార్గం గురువుపై కోపగించుకోవడం కనుక క్రోధం ఎంత భయంకరం ఏంటంటే వాడు యుక్తాయుక్త విషయం చంపేసి గురువును కూడా నిందించేటట్టు చేస్తుంది అని సమ్మూఢ శబ్దం గురించి చెప్తూ గీతా భాషలో భగవత్పాదలు వారు చెప్పిన మాట ఇది క్రోధాద్భవతి సమ్మోహ ఏం వాడు మాత్రం చదువుకోలేదా వాడికి మాత్రం తెలివితేటలు కానీ ఈ సమ్మోహం వల్ల వాడు అంతవరకు చదివి తెలుసుకుని సాధన వల్ల ఏ బుద్ధిని పట్టుకున్నాడో అది ఆ స్మృతి చెదిరిపోతుంది స్మృతి విభ్రమ చెదిరిపోతుంది స్మృతి విభ్రమ అన్న మాటకు కూడా భగవత్పాదరావు వారి భాష ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి వాడికి విషయచింతన చేయకముందు కూడా శాస్త్రమును చదువుకోవచ్చు గురువుల దగ్గర నేర్చుకున్నాడు శాస్త్ర ఆచార్య ఉపదేశాహిత సంస్కార జనితాయా స్మృతేహ సత్ ఇది చెప్పారు అంటే శాస్త్రము ద్వారా ఆచార్యుడి ద్వారా ఏ తెలివిని తెలుసుకున్నాడో ఎన్ని నేర్చుకున్నామండి గురువుల ద్వారా ఎన్ని తెలుసుకున్నామండి అవునా లేదు ఎన్ని చెప్పారు ఎన్ని మంచి విషయాలు చెప్పారు ఒక్కటి కూడా ఆ సమయంలో గుర్తురాదు ఆ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడి ఆ సమ్మోహం వల్ల గురువుల ద్వారా ఆచార్యుల ద్వారా తెలుసుకున్నటువంటి తెలివి విభ్రమ చెదిరిపోతుంది చెదిరిపోవడం వల్ల ఏమవుతుందంటే భ్రంశం అంటే అది ఎక్కడ మెమొరీ ఉండాలో అక్కడ ఉండదు అంటే దేన్ని గుర్తుపెట్టుకోవాలో దాన్ని గుర్తుపెట్టుకోకుండుట దేనిని గుర్తుంచుకోరాదో దాన్ని మాత్రమే గుర్తుంచుకోనుట అవునా లేదా అండి ఇక్కడ వెంటనే అటు ఆలోచన చేస్తుంది దేని గురించి నిరంతర చింతన చేస్తున్నాడు అటే వెళతాం కానీ ఇది రానివ్వం అది స్మృతి భ్రంశం స్మృతి భ్రంశం వల్ల ఏం జరుగుతుంది అంటే బుద్ధి నాశ బుద్ధి నశించిపోతుంది అన్నాడు పోతే పోనీయండి పిచ్చబుద్ధి అన్నాడు ఒక బుద్ధి నశించడం అంటే అసలు పోవడం కాదుట బుద్ధి నాసాత్ అనే మాటకు అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ బుద్ధి నాసాత్ ప్రణశ్యతి బుద్ధి నశిస్తే నువ్వు నువ్వు ప్ర నశ్యతి నశ్యంటే పోతావు అని అర్థం ప్రణశ్చదంటే బాగా పోతావు అన్నాడు పూర్తిగా పతనమైపోతావు అన్నాడు ఇక్కడ అంటే ప్రణశ్యతి అని ఎందుకన్నారు అంటే పురుషార్థ అయోగ్య భవతి అన్నాడు ఇక్కడ ఒకటే మాట పురుషార్థం పొందడానికి ఇంకా అయోగ్యుడు అయిపోతావు అన్నాడు పురుషార్థం పొందడానికి ధర్మపురుషార్థము పొందలేడు మోక్ష అతలే పొందలేడు కానీ మనిషి ఎందుకు పెట్టాడు మోక్ష పురుషార్థం అది పొందడాన్ని దెబ్బతీసేదేమిటి మొట్టమొదటి ఏమిటి విషయచింతన అందుకే విషయచింతన విషయ వాసన వదలమని ఎందుకు చెప్తున్నానంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను కట్టి కాదు విషయ చింతన విడిచిపెట్టాలి విషయచింతన మొదలు పెట్టేవా అది సంఘం నుంచి కామానికి కామం నుంచి క్రోధానికి క్రోధాన్ని నుంచి సమోహానికి సమ్మోహాన్ని స్మృతి విభ్రమానికి స్మృతి భ్రంశం నుంచి బుద్ధినాశానికి బుద్ధినాశం నుంచి సర్వనాశనానికి పనికొస్తుంది సుమ అందుకే సర్వానర్థస్య మూలం విషయాభిధ్యానం అని సారవాక్యం ఇచ్చేశారు భగవత్పాద్రవారు సర్వ అనర్థస్య మూలం అన్ని అనర్థాలకి మూలము విషయాభిధ్యానం ఇంత చక్కగా చెప్తూ ఇది గతప్రజ్ఞుడు లక్షణము గతప్రజ్ఞుడు అంటే బుద్ధి దెబ్బతిన్నవాడు యొక్క లక్షణం బుద్ధిని ఉంచవలసిన చోట క్షేమంగా ఉంచిన స్థితప్రజ్ఞుడు బుద్ధిని ఇన్ని స్టెప్స్ కింద పడేసిన కనుక నువ్వు స్థితప్రజ్ఞుడు గురించి చెప్పమన్నావే కానీ నేను వీడి గురించి కూడా చెప్పాను ఎందుకంటే సాధకుడు స్థితప్రజ్ఞుడు కావాలంటే ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం కానీ ఇంద్రియాలను నిగ్రహించ నిగ్రహించాడు కోర్మము వలె అనగానే చాలామంది నిగ్రహిస్తున్నారు కదా అంటా అలాంటిది కాదు నాయన అని చెప్పడం కోసం ఇంత చెప్పాడండి ఇక్కడ అందు ఇంద్రియ నిగ్రహం అందుకే మొదట స్థితప్రజ్ఞ లక్షణ ప్రకరణమని తర్వాత సంయమ లక్షణ ప్రకరణమని రెండు భాగాలు చేశారు ఇది ఈ స్థితప్రజ్ఞకు సంబంధించిన పద్దెనిమిది శ్లోకాల్ని చాప్టర్స్గా డివైడ్ చేసి స్టడీ చేశారండి ఇక్కడ అలా ఎందుకు అంత స్టడీ చేయాలంటే అది పాఠంలో నేర్చుకోవాలి హృదయంలో పట్టుకోవాలి అందుకు చెప్తున్నాడు ఇక్కడ అందుకే మహానుభావులు ఎలా ఉంటారంటే మహానుభావులు అంటే ఎవరు అమ్మయ్య మళ్ళీ వచ్చేసాడు స్థితప్రజ్ఞలు గత లక్షణం చెప్పాడు కదా స్థితప్రజ్ఞులు రాగద్వేష వియుక్త ఇస్తూ మరి వాళ్ళు కూడా ఇంద్రియాలతో ప్రపంచంలో తిరుగుతున్నారు కదా వాళ్ళు నాలుగే విషయాల్లో పట్టుకున్నారు కదా వాళ్ళు అన్నం తిన్నాను నేను అన్నం తిన్నాను వాడు ప్రపంచంలో నేను ప్రపంచం ఉన్నాను కొందరు స్థితప్రజులు సంసారం కూడా చేశారు మరి నన్ను గత అంటావా వాళ్ళ స్థితప్రజ్ఞులు అంటావా అంటే నాయన చెప్పాను నువ్వు విషయాలతో ఆసక్తితో తిరుగుతున్నావు వాళ్ళు ఆసక్తి లేకుండా విషయాలతో ఉంటారు ఎందుకంటే విషయాల పట్ల తిరిగేటప్పుడు రెండు భావాలు ఉంటాయి అనుకూల భావం ప్రతికూల భావం ప్రతివాడికి రెండే ఆ రెండిటికి మరొక పేరు రాగం ద్వేషం వాళ్ళు రాగద్వేష వియుక్త ఇస్తూ విషయానింద్రియశ్చరణ్ రాగద్వేషములు రెండూ లేకుండా విషయములను ఇంద్రియ తన ఇంద్రియములతో తీసుకుంటారు ఎందుకు ఆత్మవశ్యై విధేయాత్మా ప్రసాదం అధిగ్చతి వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించడంతో పాటు ఇంద్రియాలను ఆత్మవశ్యం చేసుకున్నారు అంటే ఇంద్రియాలను మనస్సుతో నిగ్రహించి మనస్సును తన స్వాధీనంలో పెట్టుకున్నారు అది ఆ చెప్పడం ఇంద్రియాలను మనస్సుతో నిగ్రహించి మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నట కానీ ఇంద్రియాలు మనస్సును ఎటుపెడితే అట్లాగడానికి అవకాశం ఇవ్వలేదు మనస్సుని ఇంద్రియాలను ఎటుపెడితే అట్లాగడానికి అవకాశం ఇవ్వకుండా రెండింటినీ తన కంట్రోల్లో పెట్టుకున్నారండి అందుకే మనం ఒక జట్కా బండివో గుర్రాల బండివో ఎక్కు కూర్చుని నీ ఇష్టం వచ్చిన తోక పొండి అనో అవునా లేదా అంటారని ఎద్దుల బండి ఎక్కారు నీ ఇష్టం వచ్చిన తోక పండి అనేసి బండి ఎట్లాకి తడిపోతావా గుర్రాలు ఎట్లా ఎగ్ సారధని పెట్టుకోవా పగ్గాలు పెట్టవా కారు గేర్ ఆన్ చేసేసి ఎటుపోతే అటు పోనీ అంటావా స్టీరింగ్ పట్టుకోవు అదేవిధంగా ఇంద్రియాలని మనస్సుని కూడా నిగ్రహించడం అంటే ఆసక్తితో సహా నిగ్రహించి జీవితం విజయవంతం చేసుకోవాలండి అలా ఉంటాడు స్థితప్రజ్ఞుడు కానీ స్థితప్రజ్ఞుడు నిత్య జీవిత వ్యవహారం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఇక్కడ అందుకని జీవితం నుంచి పారిపోలేదే ఆయన ప్రపంచంలో ఉన్నాడైనా ఎక్కడికి పారిపోతాడు బ్రహ్మం మరొక లోకంలో ఉందనుకుంటే వాడు అజ్ఞానే సర్వవ్యాపకం బ్రహ్మం అయినప్పుడు ఎక్కడికి పోతామండి పోయిన తర్వాత వచ్చేదా బ్రహ్మస్థానం బ్రహ్మం స్థానం ఏది విష్ణువుకో లోకం ఉందా విష్ణువుకు కాని లోకం ఉందా ఇది ఒకటి ఆలోంచి ఇక్కడ విష్ణువు కాని లోకముందా సర్వమున్నతని కళామయం అంటే ఎక్కడికి పోతావు నువ్వు అంతటా ఉన్నాడే నువ్వే చెప్తున్నావే మరి అంతటా ఉన్నవాడిని అనుభవానికి తెచ్చుకో ఆయన్ని తప్ప అంతటా చూపిస్తున్నది ఇది మాయని తెలుసుకో దీన్ని నడిపిస్తూ ఉన్నవాడిని పట్టుకునే ప్రయత్నం చేయి వాడివేపు దృష్టి పెట్టు కనుక నీ ఇంద్రియాలను కూడా నడిపేవాడిని వెన ఇంద్రియాలకి బుద్ధికి కూడా వెనక్కున్న వాడని తెలుసుకోవాలంటే ఏదేంటి నిగ్రహిస్తే గానీ తెలియదు అది తెలుసుకో అది తెలిసిన తర్వాత వాడే నడుపుతున్నాడు నరుకుతో హాయిగా యుద్ధం చేయగలవు నువ్వు ఇక్కడ అవునా లేదా మొత్తమే పార్థసారథి స్వరూపు ఇంకొట ఇంకేమున్నది అది ఆత్మవశ్యై ఇంద్రియ ఆత్మవశ్యములైనటువంటి ఇంద్రియములతో విషయములందు సంచరిస్తున్నప్పటికీ రాగద్వేషములు లేని కారణంగా విధేయాత్ముడై ప్రసాదం అధిగచ్చతి ప్రసన్నతాభావాన్ని పొందుతున్నాడు ప్రసాదం అంటే పూర్ణ శాంత స్థితి ప్రసన్న స్థితి ఏ కల్లోలం లేని పూర్ణ ఆనంద స్థితి ప్రసాదం అది పొందుతున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్థిర ఉండడం వల్ల రాగద్వేషాలు లేని ఇంద్రియాలతో శాస్త్ర విరుద్ధము కాని తప్పనిసరి విషయాలలో యుక్తుడవుతున్నాడు అన్నారు అంటే అతడు విషయాల్లో తిరుగుతున్నాయంటే ఏవి శాస్త్రము విరుద్ధము కావో అంటే ధర్మ విరుద్ధము కావో ఆ విషయాల్లో ఉంటున్నాడు పైగా అవి లోకయాత్ర నిర్వహణకు అవసరం గనక దాన్ని పాటిస్తున్నాడు ఎంత అవసరమో అంత ఎంత అవసరమో అంత దీన్ని బట్టి ప్రపంచంలో ఎంత అవసరమంతా ఉండడం అది ఎవరు నిర్ణయిస్తారు పరమాత్మే కావాలనుకుని నువ్వు శాస్త్రము ధర్మం నిర్ణయిస్తుంది తెలుసుకో దాని ప్రకారంగా నేనేమిటి నేనే స్థితిలో ఉన్నాను దానికి ఎంత ప్రపంచంతో నాకు అనుబంధం ఉన్నది అని నువ్వు నిర్ణయించుకుని దానికి తగినంత మేరకే జీవయాత్ర ఎంత అవసరమో మాత్రమే అందుకే స్థిర బుద్ధి ఉండాలి రాగద్వేషాలు లేని ఇంద్రియాలతో మనస్సుతో శాస్త్ర విరుద్ధము కానీ తప్పనిసేరిన విషయాలలో యుక్తుడగుట యుక్తుడు అది యుక్తుడైనటువంటి వాడు పారవస్యము చెందకుండా అంటే వాటితో పరవశించిపోకుండా మైమరపు పొందకుండా ప్రసాదం అభిగచ్చతి ఇంత చక్కగా చెప్పండి దానిలోనే ఉంటాడు దానికంటాడు అలా తరిస్తాడు సుమా ప్రసాదే అలాంటి ప్రసాద స్థితి వస్తే ఏమిటి సర్వ దుఃఖానా హాని రస్యోపజాయతే ఎవరికైతే ఆ ప్రసన్న భావం వచ్చిందో సర్వ దుఃఖములు అడిగి నశించిపోయాయి అసలు సర్వదుఖాలు నశించిపోయిన మాట వినడానికే ఆనందంగా ఉంది దీని అత్యంతకు దుఃఖనాశనం అంటారు సర్వదుఖాలు నశించిపోయాయి ఆ సర్వదుఖాలు నశించిన ప్రసన్న చేతస్సుడి యొక్క బుద్ధి ఆశు వెంటనే పరమాత్మ ఎందే లయమవుతున్నది ఇది తెలుసుకోవాల్సింది కానీ పరమాత్మ లయం కావాలి అంటే నిగ్రహించిన ఇంద్రియములతో నిగ్రహించిన మనస్సుతో శాస్త్ర విరుద్ధము కాని లోకయాత్రక అవసరమైనంత మాత్రమే స్వీకరిస్తూ విషయాసక్తి లేకుండా ప్రసన్న భావం పొందినవాడు మాత్రమే తన మనస్సుని పరమాత్మతో లయం చేయగలడు అలా లయం చెందిన మనస్సు కలవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు కనుక అర్జున బుద్ధి భావించలేదు భావించలేని బుద్ధికి శాంతి లేదు శాంతి లేని బుద్ధికి సుఖం లేదు పో అని చెప్పాడు ఆర్డర్ ఎంత గొప్పగా చెప్పాడు అదేం చెప్పాడు రేపు తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే గౌరి నారాయణి నమోస్ నమః పార్వతీపతే హర హర మహాదేవ